పరశుధుర వగు తండ్రి మోహన్న తనగు దేవ మీకే సమస్త గణతమ్మా మా ప్రభావం చెల్లించుకుంటున్నాం ఇద్దరు చింత మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా మమ్మల్ని భూప్రభా స్వామ్యానికి మీ సన్నిధి తీసుకొస్తుంది మీకు ఎంతో పదనాలు మిమ్మల్ని స్థితించి కొన్ని అడిగి కనపరిచి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మీ నీతి సత్యాన్ని పీడించి బిడ్డలుగా తయారు చేయండి మీ యొక్క వాక్యం చేయడానికి మా సిద్ధపర్చి మనం ప్రార్థిస్తున్నాం మా ప్రజలను సరి చేయండి మాలో ఇంకా ఏమి నాయస్కరం అంటే చూపించండి తన కనిపించి పెట్టేలాగా మీక కనికరం పొందాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం నేను మిమ్మల్ని కనపరచాల మీ నీతి సత్య నిర్ధారంగా మేము ప్రకటించాల నేను అటువంటి పిడలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరి జీతంలో మళ్ళీ నూతనకరం జరిగించండి అద్భుతకరం జరిగించండి ఆటంకపర్చ ప్రతి చీకటిద్దరు ఆత్మశక్తులనే స్థానా పాతల్లో బంధించండి ప్రతి ఒక్క దాని మళ్ళీ సంపూర్ణంగా ఎదుగులాగా మీ కొరకు జీవించలాగానే నేను అక్కడ సమీపంగా ఉంటుండగా ప్రతి ఒక్కరం సిద్ధపడాల అన్నిటిని సిద్ధపరచాల అటువంటి సువార్త పరిపరచలే మమ్మల్ని అందరూ నడిపించమని యకారదంతట్ల మీరే ఆధిపత్యం వహించమని ఏసు క్రీస్తు పరుషు తన మమ్మల్ని ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ नैनं सारिपु अगीपु नैनं विश्वासं तेन तर्णनं लेले विश्वासमूल तर्जनलोनि Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Sacy ponguh puede. Sacy ponguh puede. Sacy ponguh puede. వాయిస్ బ్రేక్ అవుతుంది చాలా బ్రేక్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంకా కొంచెం అక్కల నీ నట చిన్ను బారిన పీటులలో నేను తిరిగినను ఎంటి న ఎడారిలో ఎలలో నేను నడచినను బండ బారిన బీటులలో నేను తిరిగినను నా సహాయకుడు నా కాపరియేసే నా సహాయకుడు నా పరి అల్లి అల్లి అల్లే అల్లే సాకి పోను ఆ కిపోను నేను సాకి పోదును గిపోను నేను పగండదే పకైనా రాత్రి వేళ భయముకైనా పగవాన్ని పానములకైనా నేను భయపడను పగలెండదే పకైనను రాత్రి వేళ భయముకైనా పగవాని పానములకైనా నేను భయపడను నాకు ఆశ్రయమే నా ప్రాణముయేసే నాకు ఆశ్రయమే నా ప్రాణముయేసే అల్లెలు అల్లెల్లే అల్లెల్లే హల్లుయ్యా హెలు సాగిపోతును ఆగిపోను నేను సాగిపోతును ఆగిపోను నేను పదివేల మందిపై పడినా పద్లముగా నేను ఉండెదను ప్రభు యేసు సు సన్నిధానమే నాకు ఆధారము పదివేల మంది పైబడిన పదిలముగా నేను ఉండెదను ప్రభుయేసు సన్నిధానమే నాకు ఆధారము నాదు కేడము నా కోటయుసే నాదు కేడము na totayu ese hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah tagipodun a kipodunenu sagipodum నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను అల్లెల్లుయ్య విశ్వాసములో నేను ప్రార్థనలో నేను hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah praise sister thank you sister praise lord akka thank you akka devan vakkindianamma parishudda tandri prema kaligina deva కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ నీకు వందనాలు స్తోత్రములు తండ్రి గడిచిన కాలమంతా అంతా ఈ దినం వరకు దేవ తండ్రి మీ కృపలోనైనా మమ్మల్ని కాచి కాపాడినందుకు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభా నీ కంటి పాపగలే కాచి కాపాడి ఈ దినంకు కూడా తండ్రిని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు పగల ఎండ దెబ్బ నుంచి రాత్రి వెన్నెల దెబ్బ నుంచి చీకటిలో సంచరించి ఏ బాణమైనను నాశనకరమైన ఏ తెగులునైనా మా గుడారము ఏ అపాయం మాకు ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవా మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ దేవా తండ్రి నీ మందిర ఆవరణంలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అన్నవు కాబట్టి నీ సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం ఉంది నీ కుడి చేతిలోనే నిత్యమైన సుఖములు గలవన్నవు తండ్రి కాబట్టి నీలో ఆనందించే నీలో మేము సంతోషించే నీలోనైనా మేము సుఖాన్ని అనుభవించే ఉండాలా కాబట్టి తండ్రి అంత్య దినములలో తండ్రి ప్రభా దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాలు ప్రేమించి వారై ఉంటారన్నావు ప్రాభ కాబట్టి నాయన మాకు సుఖం నీలోనే ఉంది ప్రాభ మాలో ఆనందం సంతోషము సమాధానం ప్రభా మా నిరీక్షణ అది మీరై ఉన్నారు ప్రాభ కాబట్టి యోగ్యత లేని మమ్మల్ని ఆ సిలువలో తండ్రి మీరు మా కొరకు ఎన్నో బాధలు శ్రమలు నిందలు అవమానాలన్నీ భరించి విలువలేని మా జీవితాలకు తండ్రి మీరు విలువనిచ్చినారు లోకంలో ఉన్న ఎంతటి గొప్పవారిని మీరు పిలవలేదు ప్రభా జ్ఞానులు పిలవలేదు ఎందుకు పనికిరాని తండ్రి ఏ యోగ్యత లేని మమ్మల్ని తండ్రి మీరు మమ్మల్ని పిలుచుకున్నారు ఆ పిలుపు ఎంతో ఉన్నతమైనది ప్రభ కాబట్టి మా పిలుపును ఏర్పాటును మేము నిత్యం చేసుకుని జాగ్రత్త పట్టుటకు మీరు సహాయం దయించండి ఇదిగో నా తండ్రి ఇదిగో ప్రభ మీ స్వరం మేము వినబోతుండగా తండ్రి మేము వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు మా హృదయం ప్రభ నీ వైపు తిప్పినైనా మీ ద్వారా స్వస్థత పొందుకున్నలాగిన ప్రతి ఒక్కరి మనోనేత్రాలు విప్పండి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవండి మాలో ఎలాంటి కఠినతనమున్నా తొలగించండి ఎలాంటి రాతి గుండె ఉన్నా మాంసపు గుండె మాకు దయించండి నూతనమైన స్వభావమునైనా నూతనమైన హృదయం దేవా తండ్రి మా అందరికీ అనుగ్రహించండి ప్రభా వాక్యంలో ఉన్న సత్యాన్ని మేము గ్రహించలాగా దానిని మేము అవలంబించుకొని పాటించే వారిలాగా ఉండలాగిన మీరు సహాయం దాయిచ్చేయండి ఎందుకంటే మేము వినువారు మాత్రమే ఉండి వాక్య ఉండకపోతే మేము అద్దంలో చూసుకున్న మనిషిని పోలి ఉంటాం ప్రభ కాబట్టి వాక్యం వినడమే కాదు గ్రహించడమే కాదు ప్రభ వాటిని మా జీవితంలో ప్రభా అవలంబించుకొని వాక్యానుసారంగా మేము నడుచుకున్నట్టుకు మీరు సహాయం దాయిచ్చేయండి ఆ రీతిగా ప్రభా ఇల్గో తండ్రి నీ వాక్యాన్ని ఇక్కడ ప్రకటించబోతుండగా నా స్వనీతి మీద స్వబుద్ధి మీద దేవ నేను ఆధారపడకుండా నా ప్రవర్తన అంతటే ఎందు తండ్రిని అధికారానికి లోబరుచుకుంటున్నా నా ప్రాణాన్ని ఆత్మ శరీరాన్ని తండ్రి నీకు అప్పగించుకుంటున్నాను మీరే సహాయపడమని మీరే నన్ను నడిపించమని మీ యొక్క ఆత్మ నడిపింపు ఆత్మాభిషేకమునైనా నాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి అడిగి తండ్రి ఆమెన్ మనం రెండు వారాల కిందట పరలోక రాజ్యము ఏ రీతిగా ఉందని కాబట్టి పరలోక రాజ్యం ఏ రీతిగా దేవుడు పోల్చిండంటే ఒక మనుషుడు తన ఆస్తిని తన దగ్గరున్న దాసులను పిలిచి వారికి అప్పగిచ్చినట్లు మనం చూసినాం ఒకనికి ఐదు తలాంతులు దేవుడిచ్చాడు ఒకనికి రెండు తలాంతులు ఇచ్చాడు ఒకనికి ఒక తలాంతిచ్చి వాణి సామర్థ్యం చొప్పున ప్రతి దేవుడు ఏం చేసిండంటే తన ఆస్తిని వారికి పంచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళిండంటే దూర దేశ ప్రయాణము ఆయన కాబట్టి ఐదు తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వ్యాపారం చేసి మరియు రెండు ఐదు తలాంతులు సంపాదించింది అంటే తన యజమానుడు తనకు అనుగ్రహించింది ఐదు తలాంతులైతే ఆ ఐదు తలాంతులు తీసుకున్న ఈ వ్యక్తి తన యజమానుడు పట్ల నమ్మకంగా ఉండి ఆ 5 తలాంతులతోటి వ్యాపారం చేసి ఆ ఐదుకు మరి ఐదు తలాంతులు సంపాదించండి అలాగే రెండు తలాంతుల వాటితో వ్యాపారం చేసి మరి రెండు సంపాదించండి కానీ ఒక తలాంతు తీసుకున్న తన యజమానుని సొమ్ము ఎక్కడ దాచిపెట్టిండే భూమిలో త్రవి దాచిపెట్టండి కాబట్టి తర్వాత యజమానుడు వారి దగ్గరకు వచ్చింది ఎందుకంటే లెక్క చూసుకోవడానికి వచ్చింది కాబట్టి ఐదు తలాంతులు ఇచ్చిన ఇదిగో తన యజమానుడికి చెప్తున్నాడు నువ్వు నాకు ఐదు తలాంతులు ఇచ్చినావు కాబట్టి నేను మరి ఐదు తలాంతలు సంపాదించినాను అని తన యజమానుడికి అడిగినప్పుడు తన యజమానుడు తన దగ్గర లెక్క చూచుకున్నప్పుడు ఈ వ్యక్తి చెప్పగలిగిండు అప్పుడు అది విన్న ఆ యజమానుడు ఏం చేసిండు బలా మంచి నమ్మకమైన దాసుడా ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానిని సంతోషంలో నువ్వు అలాగే రెండు తలాంతుల వాడు కూడా నువ్వు నాకు రెండు అప్పగించిటివే దానికి నేను మరలా వ్యాపారం చేసి మరీ రెండు సంపాదించినాను అని చెప్పిండు. అప్పుడు యజమానుడు ఏం చెప్పిండు బలా మంచి నమ్మకమైన దాసుడ ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు నిన్ను అనేకమైన వాటి మీద నియమించదని చెప్పి అనేకడు నీ యజమానుని సంతోషంలో పాల్గొందమని చెప్పి కానీ ఒక తలాంతుడు ఏం చెప్పాడు నువ్వు చోట కోయి చల్లని చోట పంట సమకూర్చుకున్న వాడవైనా నేను ఎరుగుదని అనుకున్నాడు కాబట్టి నేనేం చేసినాను భూమిలో త్రవి దాచిపెట్టినాను అని యేసుప్రభు అడిగినప్పుడు యేసుప్రభు అతని దగ్గరికి వచ్చి లెక్క చూసుకున్నప్పుడు చెప్పిండు అప్పుడు నేను విత్తని చోట కొయ్యవాడను చల్లని చోట సమకూర్చుకున్న వాడనైనా కఠినడం అని నువ్వు తెలిసినప్పుడు నా సొమ్ము నువ్వు సహకరుల ఎద్ద ఉంచితే నేను వడ్డీతో సహా తీసుకునేవాడిని అని చెప్పి అతను నరికించి దేవుడు చీకటి గల అతన్ని త్రోసివేసిండు అక్కడ ఏడుపును పండ్లు కొరకటను ఉంటది అని చెప్పింది కాబట్టి ఈరోజు దేవుడు కూడా మనందరికీ తలాంతులు ఇచ్చేండు వాటి పట్ల ఈరోజు నువ్వు అభివృద్ధి పరుచుకుంటున్నావా అన్నది ప్రభు మనతో మాట్లాడండి అలాగే పర్లోక రాజ్యాన్ని దేవుడు ఎట్లా పోల్చాడు ఐదుగురు బుద్ధి కలిగిన వారితోటి ఐదుగురు బుద్ధిలేని వారితో పోల్చారు కాబట్టి బుద్ధి కలిగిన వారేమో తమతో పాటు తమ దివిటీల కొరకు వాళ్ళు ఏం నూనె తీసుకొని పోయినారు కానీ బుద్ధి లేని తమతో పాటు నూనె తీసుకొని పోలేదు ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేసేండ్రు పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడని ఈ బుద్ధి కలిగిన వారు బుద్ధి వారు వీళ్ళిద్దరు కొనికి నిద్రించినప్పుడు వారు సమయంలో అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అనే స్వరము కేక వినబడము వెంటనే వాళ్ళు లేవడము తమ దివిటీలు సిద్ధపరుచుకోవడము బుద్ధి కలిగిన వారు తమతో పాటు నూనె తీసుకొని పోయినారు కాబట్టి ఆ పెళ్లి కుమారుడిని ఎదుర్కొని వాళ్ళు లోపలికి ప్రవేశించగలిగినారు కానీ బుద్ధి లేని కన్యకలు వాళ్ళ దివిటీల్లో ఉన్న నూనె అయిపోయింది కాబట్టి బుద్ధి కలిగిన వారిని అడిగితే వాళ్ళు మీకు మాకు చాలదని చెప్పినప్పుడు వీళ్ళ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కునే సమయంలోపు పెళ్లి కుమారుడు వచ్చిండు అతని కొరకు సిద్ధపడిన ఈ బుద్ధి కలిగిన కన్కలేమో అతనితో పాటు లోపలికి ప్రవేశించగలిగినారు కానీ ఈ బుద్ధి లేని కన్యకలు అయ్యాయ మాకు కూడా తలుపు తెరవమంటే మీరు ఎవరో నేను ఇరుగునన్నాడు కాబట్టి మనుషుని కుమారుని రాకడా అలానే ఉంటుందని యశుప్రభు మనకి చెప్పిండు తర్వాత ఏమన్నాడు మీ దీపములు వెలుగుచుండని ఏమన్నాడు మీ నడుములు కట్టుకొని ఉండమన్నాడు కాబట్టి ఏ దాసుడు ఆ రీతిగా మెలుకుగా ఉండుట ఆ యజమానుడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు చెప్పి అతను తనతో పాటు భోజన పంక్తిలో కూర్చుండి వారికి ఉపచారం చేస్తాడు అని చెప్పిండు యశుప్రభు అలాగే ఒక చూడండి యజమానుడు ఏం చేసిండో తన ఇంటి వారికి తగిన వేళ ఆహారం పెట్టటకు నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడు ఎవరు అని కొంతమంది యజమానులు పెడితే ఈ యజమానుడు ఏం చేసిండు ఈ దాసుడు తన యజమానుడు ఆలస్యం చేస్తుండని అతను తాగి తన దాసులను కొట్టి త్రిని తాగుతుండగా వాడి వాడు ఎరుగని గడియలో ఆ యజమానుడు రావడము అతన్ని చూడండి నరికించడము చీకటి గల బిలంలోనికి త్రోసి వేయడము అక్కడ ఏడుపు పనులు కొరుగుట అతని యజమాను చిత్తం ఎరిగి ఉండి కూడా ఈ దాసుడు సిద్ధపడలేదు కాబట్టి యజమానుడు సిద్ధపడలేదు ఆ రీతిగా బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారు చూడండి బుద్ధి కలిగిన వారు సిద్ధపడ్డారు గాని బుద్ధి వారు సిద్ధపడలేకపోయినాడు అలాగే తమ తలాంతులను పట్ల వీళ్ళు సిద్ధపడి ఆ తలాంతులతో వ్యాపారం చేసి దేవుడు చెప్పినట్టు వాటిని అభివృద్ధి పరచాలా కానీ ఇద్దరేమో ఆ రీతిగా ప్రభు పట్ల దేవునిలో నమ్మకంగా ఉన్నారు దానికి తగిన ప్రతిఫలము దేవుని యొక్క బహుమానం వాళ్ళు పొందగలిగినారు కానీ ఈ ఒక తలాంతు తీసుకున్న అది పొందుకోలేకపోయినాడు ఇది మనం గత గత రెండు వారాల ప్రభు మనతో మాట్లాడిన వాక్యం ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతుందంటే మత్తాయిసు వార్త పదమూడో అధ్యాయము నలభై ఏడో వచనము కాబట్టి మత్తాయసు వార్త పదమూడో అధ్యాయం నలభై ఏడో వచనంలో మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన పలను పోలి ఉన్నది ఎందుకు ప్రభు ఈ పరలోక రాజ్యము గురించి దేవుడు మనతో మాట్లాడుతుండంటే కాబట్టి తలాంతుల ఉపమానము గురించి దేవుడు మాట్లాడిండు బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారి గురించి పరలోక రాజ్యాన్ని దేవుడు ఒక ఉపమానంగా పోల్చి ఎట్లా ఆ పరలోక రాజ్యంలో ఉండేవారు ఏ రీతిగా ఉండాల తలాంతులు ఉన్న వాళ్ళు ఏ రీతిగా ఉండాలా సిద్దపడి ఆయన కొరకు కనిపెట్టుకునేవారు ఆయన కొరకు వెలిగేవారు ఏ రీతిగా ఉండాలా ఇప్పుడు ప్రాముఖ్యంగా గుణగణాలు ఈ ఉపమానం దేవుడు ఏం చెప్పిండంటే నీ ప్రవర్తన నీ గుణగణాలు నీలో ఉన్న క్రియల గురించి ఈ వాక్యం మాట్లాడుతున్నాడు కాబట్టి పరలోక రాజ్యము ఏ రీతిగా ఉందంటే సముద్రములో వేయబడి మనకు తెలుసు ఈ లోకము కూడా సముద్రముతోనే పోల్చబడింది కాబట్టే శిష్యులు సముద్రంలో వాళ్ళు చేపలు పట్టేటప్పుడు యేసు ప్రభు వారితో మాట్లాడి చెప్పింది ఒకటే నన్ను వెంబడించండి మిమ్మల్ని మనుషుల పట్టే జాలరుగా చేస్తున్నాడు అంటే చేపలు అంటే మనుషులు చెప్పే నేనైనా వినే మీరైనా ఎవరైనా ఈ లోకంలో ఉన్న వ్యక్తి ఎవరైనా వాళ్ళందరి గురించి ఈ లోకాంతో పోల్చి ఆ లోకంలో ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి మనతో పోల్చి కూడా దేవుడు ప్రభు ఈ రోజు ఈ వాక్యంధ రమంతో మాట్లాడుతున్నాడు ఎట్లా ఉంది సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వాళ్ళను పోలి ఉన్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయదురు కాబట్టి ఈ వాక్యం నీకు బాగా అర్థం అవ్వాలా నాకు అర్థమవ్వాలా మనందరికీ అర్థం అవ్వాలా నువ్వు మంచివాడు అయితేనే నీలో మంచితనము మంచి నడవడిక మంచి ప్రవర్తన మంచి సత్క్రియలు కలిగిన వ్యక్తి అది నేనైనా వినే మీరైనా ఎవరైనా వాక్యము ఎదుట అందరూ ఒకటే లేదు భేదమేమీ లేదు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అందరి పట్ల ఆయన తీర్పు ఆయన శిక్ష అన్ని ఒకటేలాగా ఉంటుంది ఎందుకంటే ఆయన పక్షపాతి గల దేవుడు కాదు కాబట్టి కాబట్టి ఏసు ప్రభు ఒక వ్యక్తిని ఒకరిని ఇష్టపడాలంటే ఆ వ్యక్తిలో ఏముండాలా మంచి ఉండాల మంచికి వ్యతిరేకంగా ఉండేది ఏంది చెడు శరీరంకు ఆత్మ విరోధంగా ఉందో మంచితనానికి మంచి క్రియలకి మంచి మనసుకి మంచి హృదయానికి మంచి మనస్సాక్షికి ఆపోజిట్ గా ఉండేది తైతాన్ గుణగానం అన్నట్టు కాబట్టి ఈ పరలోక రాజ్యము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మనుషుడు ఎవరో కాదు ఏసుక్రీస్తు ప్రభు అవల వాక్యం ఆ వాక్యానికి ఎవరైతే లోబడతారు అలా లోబడిన వాటిల్లో మంచి వాటినే ఆయన ఏం చేస్తుండడు గంపలో వేసుకుంటున్నాడు చెడ్డ వాటిని తీసి బయట పారవేస్తాడు ఎందుకంటే చెడ్డ ఇష్టం లేదు ఆ వ్యక్తికి ఏవి కావాలో అవే కావాలి కాబట్టి సముద్రంలో వలవేసినప్పుడు సముద్రములో నానా రకమైన జీవులు ఉంటాయి నానా రకమైన రకరకాల వాటన్నిటినీ ఆయన ఇష్టపడలేదు మంచి వాటివి తనకి ఏది అనుకూలము తనకి ఏవి అవసరము వాటినే ఆయన తీసుకొని తన గంపలో వేసుకుంటుండగాని చెడ్డవాటిని బయట తీసి పారవేస్తుండ అంటే దేవుని యొద్ చెడుతనానికి చెడ్డవారికి చెడ్డ మనసు వారికి చెడ్డ తలంపులు కలిగిన వారికి చెడు తలంపులు అంటారు కదా వాటిని ఇలాంటి వారికి ఆ గంపలో ఉండే అవకాశము లేదు ఈరోజు నీ నా జీవితము కూడా అలా ప్రభు ఎదుట ఉంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు బయట పారవేయబడి అగ్నిలో కాల్చిబేయబడే వారివే ఎందుకు ఈ మాట వాక్యం ప్రభు చెప్తుండంటే చూడండి యువహను రాసిన మూడో పత్రిక యువహాను రాసిన మూడో పత్రిక ఒకటో అధ్యాయము పదకొండో వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యువహాను రాసిన మూడో పత్రిక ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో ప్రియుడా చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము మనం చూస్తే సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచనంలో యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునటే ఎందుకు కీర్తనలో ఐదో అధ్యాయం నాలుగో వచనంలో నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు కాబట్టి ఎవరైతే చెడుతనములో ఉంటారో ఎవరైతే చెడు ఆలోచనలు కలిగి ఉంటారో ఎవరైతే చెడిపోయిన మనసు కలిగి చెడిపోయిన హృదయము కలిగి అంటే దుర్మార్గముతోటి భ్రష్టత్వముతోటి దుష్టత్వముతోటి హృదయమంతా చూడండి ఈ లోకరీతిగా ఉండేవాటితో కలిగి ఉంటారు వాళ్ళు పెదవి ఇప్పిన హృదయం దేవునికి దూరంగా ఉంది యశ్ చెప్పిన మాట తనను వెంబడించే వారితోటి ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నదన్నాడు ఈరోజు నీ హృదయము నా హృదయం ఈరోజు నీ మనసు నా మనసు ఈరోజు నువ్వు కలిగిన ఆలోచనలు తలంపులు అవి ప్రభుకి అనుకూలంగా ఉన్నాయా అవి దేవుని యొక్క ఉద్దేశాన్ని అది దేవుని యొక్క కార్యాన్ని నీ పట్ల దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చేలాగున్నాయా కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన దగ్గర చెడుతనానికి చోటు లేదు కాబట్టి చెడ్డవాటిని గంపలో వేసుకునే దేవుడు కాదు ఆయన కావాల్సింది మంచివి మంచి కార్యాలు చేసేవాళ్ళు మంచితనం కలిగిన వారు ఎందుకంటే ఏసు ప్రభువులో కూడా మంచితనం ఉంది కాబట్టి కాబట్టి ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతుందంటే ఈరోజు నువ్వైనా నేనైనా మనం ఎవరమైనా గాని నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారిమైతే నిజంగా ప్రభు పట్ల నిజంగా మనకి ఆసక్తి ఉంటే నిజంగా నీ పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే నువ్వు చెడు కార్యమును అనుసరించి నడుచుకునవు చెడు కార్యం అంటేంది కోపించడం చెడుతను ఒకటి పట్ల ద్వేషం చెడుతను ఒకరిని చూసి ఓర్వలేనితనం చెడుతను ఒకడి మీద అసూయపాడడం చెడుతను ఒకరి మీద నేరాలు మోపడం చెడుతను ఒకరి గురించి మనం చెడుగా మాట్లాడడం చెడుగా ప్రవర్తించు ఆ వ్యక్తి గురించి చెడ్డ మాటలు పలకడం ఇది మంచితనం కాదు కదా చూడండి చెడుతనం అంటే ఒకరి పట్ల అన్యాయం చేసే మనసు ఒకరిని పట్ల దుర్మార్గంగా నడుచుకునేది నీకున్న దురాశలను బట్టి దురాలోచనలను బట్టి నీ పురుగు ఏది ఆశించకూడదు అది ఆశించిన అంటే దాని అర్థం తీసుకోవడం అది చెడుతను చూడండి నీది కాని దాని మీద నువ్వు ఆశ కలిగి ఉండడం నువ్వు చేయకూడ దాని మీద చేయడానికి నువ్వు మనసు ప్రేరేపించి ముందుకు అడుగేయడం ఇది కాదు ఇది వాక్యం చెప్పినప్పుడు ఇది కానట్టు ఉండకుండా అలా ఉండడం ఇదంతా చెడుతనంతో నిండింది అప్పుడు ఏ కార్యమైనా నువ్వు చేసేది ఏదైనా అది చెడును అనుసరించి కాబట్టి చెడు వాడేవుడు ఇది వాడి గుణగనం అన్నట్టు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎవరమైనా కానీ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకుంటే ఇప్పుడు పరలోకరాజ్యం ఎట్లా ఉంది సముద్రంలో నానా విధములైన చేపను పట్టిన వలను పోలి ఉన్నది ఇప్పుడు మంచివి ఎక్కడుంటున్నాయి గంపలో ఉంటున్నాయి చెడ్డవి ఎక్కడుంటున్నాయి బయట పారవేయబడి కాలిపోతున్నాయి అంటే చెడుతనం ఉన్నవాళ్ళు చెడు ప్రవర్తన కలిగిన వారు ఒక వ్యక్తి పట్ల ఒకరి పట్ల చెడు తలంపులు కలిగిన వాళ్ళు చూడండి వీళ్ళు బయట పారవేబడి అగ్నితో కాల్చివేయబడడానికి సిద్ధపడినవారు ఈరోజు అలా నువ్వు నేను ఉండడం కొరక యేసుక్రీస్తు ప్రభు సవలో అంతగా ఆయన ప్రయాసపడింది అంతగా తన యొక్క ఔన్నత్యాన్ని తనను తాను మార్చుకొని ఆ పరమును వీడి ఈ లోకంలో పశువుల పాకలో ఒక దీన దరిద్రుడిగా ఆయన జన్మించి చూడండి మనమన్నా మంచిగా బిల్డింగ్లో మంచిగా బతుకుతున్నాం కానీ ఏసు ఈ లోకంలో జీవించినప్పుడు నక్కలు బొరియలకైనా నివాస స్థలం పాపం దేవునికి స్థలం లేదు అంత గొప్పవాడు అంత ఔన్నత్యాన్ని అంత వైభవాన్ని వీడి తనను తాను మార్చుకొని తన గుణాన్ని అతీతంగా మార్చుకొని అలాంటి గొప్ప దేవుడు ఈ లోకంలో అంతగా జీవిస్తే అలాంటి దేవుని పట్ల ఈరోజు మనం మార్చుకొని జీవించలేమా ఈరోజు నేను అలా జీవించాలా అలా ప్రభు పట్ల ఉండాలంటే మనం చెడుతనాన్ని విడిచిపెట్టాలా మనం సేవ చేయని తర్వాత ఏమైనా చేయని ముందు మనలో చెడుతనం ఉంటే దేవుని యొద్ నీకు నాకు చోటు కాబట్టి ఆయనేమో తన విధానాన్ని తనను తాను మార్చుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని మన పట్ల ప్రయాసపడితే ఈరోజు ఆయన కొరకు మనల్ని మనం మార్చుకొని అంటే ఏంది ఆయనకు తగినట్టుగా నడుచుకోవడానికి ఆయనకు తగినట్టుగా మనల్ని మన జీవితాలు ఆయనకి సమర్పించుకొని ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ఈరోజు మనం సిద్ధపడలేము అట్లా మనం దేవుని పట్ల త్యాగం చేసుకొని ఆయన కొరకు జీవించలేము అలాంటి వారు నిజంగా దేవుణ్ణి వెతుకుతున్నారా అలాంటి వారు నిజంగా దేవుని కొరకు వచ్చేవాళ్ళు ఉన్నారా గొప్ప జనం ఎట్లయితే ఎత్తుక్కుంటా పోయి రొట్టెల కొరకు వెళ్ళిన్రో ఈరోజు వాటి కొరకు వచ్చే వాళ్ళు ఉన్నారు కానీ వారి జీవితాలు దేవునికి అప్పగించుకొని వారిలో ఉన్న పాపాన్ని తీసివేసి వారిలో ఉన్న చెడుతనాన్ని అన్యాయాన్ని దుర్మార్గాన్ని విడిచిపెట్టి దేవుని ప్రకారంగా ఉండడానికి దేవుని ప్రకారంగా జీవించడానికి దేవుడు చెప్పినట్టు చేయడానికి ఈరోజు ఎంతమంది ఆ రీతిగా దేవుని పట్ల ఉన్నారు ఎంతమంది దేవుని పట్ల ఆ రీతిగా సిద్ధపడి ఉన్నారు కాబట్టే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏమంటే చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము అంటే దాని అర్థమైంది ఇది పాటించాలి ఇది ఒక ఆజ్ఞది ఇది నువ్వు చేయాలా నువ్వు ఏ కార్యం చేసినా అది ప్రేమతో నువ్వు చేసే కార్యం ఉండాలా అందులో స్వార్థం ఉండకూడదు అందులో కుళ్ళు కుట్రలు వ్యసనాలు ఉండకూడదు ద్వేషాలు ఉండకూడదు కలహాలతో కూడింది ఉండకూడదు మత్సరములతో ఉండకూడదు స్వార్థ ప్రయోజనాల కొరకు చేసింద ఉండకూడదు కేవలం ఏసు ప్రభు కొరకు ఏసు ప్రభుని మహిమపరచడం కొరకే ఏ పనైనా మనం చేయాలా అంతే ఈ పని చేస్తే ఏదో ఆశించి కాదు ఆ ఆశించేది దేవుడి దగ్గర ఒక దినం నేను చేసిన పనిని బట్టి నేను ప్రభు పట్ల పడిన ప్రయాసాన్ని బట్టి నాకు బహుమానం ఉంటుంది నా దేవుని పట్ల నాకంటూ ఒక నా జీవితంలో సాక్ష్యం ఉంటుంది ఏబు కూడా చెడుతనాన్ని విసర్జించిన వాడు ఇది యశు ప్రభువే తన నోటితో సాక్ష్యం ఎందుకంటే సైతానికి ఉన్న గుణమేది చెడువాడు వాటిలో చెడుతనం ఉంది వాటిలో దుర్మార్గం ఉంది వాళ్ళలో గర్వం ఉంది వాడిలో అతిశయం ఉంది కాబట్టే అది దృష్టత్వంలోకి భ్రష్టత్వంలోకి పడింది కాబట్టి వాడి కింద పడిపోవాల్సి వచ్చింది దేవుని ఎదుటో నిలవలేకపోయింది పాపం చేసిండు కాబట్టి వాడి దగ్గర చెడుతనం ఉంది కాబట్టి దేవుని దగ్గర వాడికి చోటు లేకుండా పోయింది కాబట్టి భూలోకంలో పడిపోయింది ఇప్పుడు మనకి దేవుని దగ్గర చోటు లేదు కాబట్టి మనల్ని చెడుతనంలోకి ప్రేరేపిస్తుంది కాబట్టి ఎందుకు ప్రభు ఈ వాక్యం మాట్లాడుతుందంటే మేలు చేయువాడు దేవుని సంబంధి ఇది ప్రభు ఈరోజు దేవుని సంబంధి అని ఎట్లా నిర్ధారించగలం చేతిలో బైబుల్ ఉంటేనో లేదా వాక్యం ముందు నిలబడి చెబితేను లేదా నోరు విప్పి ప్రార్థన చేస్తేనో లేదా ఉపవాసాన్ని బట్టి కాదు ఇది మనుషులు పై రూపము చూసేది అన్నట్టు నువ్వు క్రైస్తవుడి ఎందుకు నీ చేతిలో బైబుల్ ఉందని నువ్వు క్రైస్తవురాలు ఎందుకు చర్చికి పోతున్నావు లేదా వీరు ఈ లోకరీతిగా ఉన్న డ్రెస్ కోడ్ను బట్టి వీటిని బట్టి నీ గురించి అందరూ సాక్ష్యం ఇస్తున్నారు ఈ లోకంలో ఉన్నవారు కానీ దేవుడు ఇచ్చే సాక్ష్యం ఏందో తెలుసా నువ్వు మంచి కార్యమును అనుసరించి నడుచుకున్న వ్యక్తి నీ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది దేవుడి కార్యం కూడా అది మంచిది కాబట్టి నశించిపోతున్న మన కీడు ఆయన అనుభవించి మన జీవితంలో గొప్ప మేలు ఉపకారం చేసిన గొప్ప త్యాగశీలి కరుణామూర్తి మన ప్రభు ఎవరు యేసు క్రైస్తు ప్రభు ఆయన కొరకు నువ్వు ఎన్ని మార్చుకున్నా నువ్వు ఎంతగా ఆయన కొరకు ప్రయాసపడినా ఆ రుణం మన జీవితకాలం చేసినా కూడా తీర్చలేదు అంత గొప్ప బలియాగము ద్వారా మనకి రక్షణ ఇచ్చింది నశించిపోకుండా నిత్య నరకానికి నిత్య శిక్షకు లోబడకుండా పాత్రులను కాకుండా తన రాజ్యానికి వారసులు చేసింది తన పిల్లలుగా మనల్ని మార్చుకున్నాడు తన కుమారులుగా మార్చుకున్నాడు కాబట్టి ఎవరైతే మేలు చేస్తారు ఎప్పుడు ను మంచి కార్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడే నువ్వు ఎదుటి వారికి మేలు చేయగలవు అందుకు ఎవరికి కీడు చేయొద్దు కీడు చేసి శ్రమ అనుభవించే మేలు చేసి శ్రమ అనుభవించడం మంచిదని నడిదేవుడు కీడు చేత కాక మేలు చేత కీడును జయించదం అని రోమపత్రికల్లో ఉంటాయి వాక్యాలు ఎందుకు నువ్వు ఎప్పుడైతే మంచి మనస్సాక్షి కలిగి మంచి హృదయం కలిగి మంచి నడవడిక కలిగి మంచి మాట కలిగి ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తావో అది ప్రతి ఒక్కరికి నీ ద్వారా మేలు జరిగేలాగా జరుగుతుంది అదే నీలో ఇవేమీ లేవనుకో ప్రతి ఒక్కరికి నీ ద్వార కీడు జరుగుతుంది కాబట్టి మేలు చేయువాడే దేవుని సంబంధి కాబట్టి ఈరోజు నువ్వు దేవుని సంబంధివా కాదా ను గంపలో ఉండాలా లేదా బయట అగ్నిలో పారవైబడానికి నువ్వు ఉన్నవంటే ఈరోజు నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు కీడు చేయువాడు చూచినవాడు కాడు అవును ఒకరిని క్షమించలేని హృదయం ఒకరి దగ్గర మనల్ని మనం తగ్గించుకోలేని మనస్తత్వం ఎదుటి వారి పట్ల దేన కలిగి కనికరం కలిగి వారికి సహాయపడలేని స్థితి దేవుణ్ణి ఎట్లా చూడగలుగుతాం ఏసు ప్రభుని పోలి నడుచుకునేవారు యేసు ప్రభు అడుగుజాడల ఎందు ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయము కలిగి ప్రేమ కలిగి ఆయన యొక్క మనసు కలిగిన వారు కూడా ఆయన వలే ఉంటారు కనిపించేది నీరూపమైన నీలో ఉన్న దేవుడు పరిశుద్ధాత్ముడు అన్నట్టు ఏసుక్రీస్తు ప్రభుయే కదా ఆయన ఈరోజు అలాంటి విధానము ఈరోజు నీ ద్వారా నా ద్వారా మన ద్వారా అది ఇతరులు దానిని గ్రహించగలుగుతున్నారా ఇతరులు దానిని బట్టి నిన్ను గురించి సాక్ష్యం ఇయ్యగలుగుతున్నారా కాబట్టి కీడు చేయువాడు దేవుణ్ణి చూచిన వాడు కాడు ఎందుకంటే ఈ కీడు చేయువారు దేవుని సంబంధులు కాదు చెడుతనం ఒకరి దగ్గర ఆశించి లంచం చెడుతనం కదా ఒకరిది ఆశించి తీసుకోవడం చెడుతనం కదా ఒకరి పట్ల నేరాలు మోపడం ఇది చెడుతనం కదా ఒకరిని చూసి అసూయపడి ద్వేషించడం ఒక వ్యక్తి పట్ల కఠినమైన హృదయం కలిగి ఆ వ్యక్తితో సమాధానం పడలేకపోవడం ఏమిటివి ఈ కార్యాలు ఏంటివి ఈ రోజు లేరా దేవుని బిడలాల ఈరోజు మనం లేమా అలా దేవుని సన్నిధిలో నిలబడి మనం అబద్ధం ఆడకూడదు అబద్ధమాడు పెదవులు ఆయన నశింపజేస్తాడు అబద్ధమాడు వారందరినీ నిర్మూలన చేస్తాడు ఎందుకంటే అపవాది అబద్ధానికి జనకుడు వాడు మొదటి నుండి అబద్ధాలను నమ్మినవాడు మొదటి నుంచి అనుసరించి మోసపరిచిన వాడు ఈరోజు అలా అబద్ధంలో ఉండి మనల్ని మనం మోసపరుచుకొని వాడుకు కలిగిన శిక్ష ఈరోజు మనం అనుభవించడం ఇది న్యాయమ కాబట్టి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఎవరు దేవుణ్ణి చూసిన వారంటే సువార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఉంటుంది హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూస్తా లేకపోతే చూడలేదు చూసినాను అని చెప్పినప్పటికీ నిజంగా నీరు ఉదయం శుద్ధీకరింపబడితే నువ్వు చేసే ప్రతిదీ మేలు కార్యంలాగా ఉంటాయి మంచివాడు ఉంటావు నీ గురించి ఎవరు తప్పుగా సాక్ష్యం పలకరు నువ్వు ఏ పని చేసినా అందులో యేసు కనిపిస్తాడు నువ్వు ఏ మాట చెప్పినా అందులో ఏసు ప్రభు కనిపిస్తాడు ఎక్కడ కూడా నిన్ను నువ్వు చూపించుకోవు నీ గొప్పతనాన్ని గురించి చూపించుకో మనం ప్రభుని చూపిస్తాం ఎందుకంటే మనం మనుషులందరినీ దేవుని తట్టు తిప్పడానికే ఆప్తీసం ఇచ్చి యోగని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అలా మనలందరినీ దేవుడు అందుకే చూపించు ఆయనని చూపించడానికి ఆయనని మనుషుల్లో ప్రతిష్ఠించడానికి వారి హృదయాల్లో వారి జీవితాల్లో వారి కుటుంబంలో వాళ్ళ సంఘాల్లో మన గురించి కాదు ఆ ప్రయాసం కొరకు కాదు మనల్ని దేవుడు తన దాసులుగా పరిచారకులుగా ఏర్పరచుకుంది ఆయనను ప్రతిష్ఠించడానికి మన మాటలో యేసుప్రభు ఉండాలి మన నడవడికలో యేసుప్రభు కనిపించాలి మనలో యేసుప్రభు కనిపించినప్పుడే నువ్వు మంచి కార్యాన్ని అనుసరించి నడుచుకున్నవాడు నువ్వు మంచి కాబట్టి ఈరోజు దేవుణ్ణి ఎవరు చూచిన వారు కీడు చేయవారు దేవుణ్ణి చూడలేదు కాబట్టి హృదయ శుద్ధి గలవారే ఆ హృదయము శుద్ధీకరింపబడితే అది విరిగి నలిగిన హృదయముగా మారుతుంది నీ మనసు విరిగి నలిగిన మనసుగా మారుతుంది ఎప్పుడైతే ఆ హృదయము శుద్ధీకరింపబడుతుందో అది యదార్థమైన హృదయంగా మారుతుంది మన జీవితాలు కూడా యథార్థంగానే ఉంటాయన్నట్టు కాబట్టి యోహను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చినప్పుడు ఇంకెవరు దేవుణ్ణి చూడగలుగుతారంటే ఆయన ఎందు నిలిచి ఎవడను పాపము చేయడు ఇది కండిషన్ అన్నట్టు మొదటేమో హృదయ శుద్ధి లేకుండా దేవుని చూడలేదు హృదయ శుద్ధి మనలో లేకపోతే ఖచ్చితంగా మనలో పాపం ఉంటుంది ఎందుకే ఈ హృదయం అన్నిటికన్నా ఘోరమైనది మోసకరమైనది అది వ్యాధి కలిగినది అన్నట్టు మనలో వచ్చే దురాలోచనలు నరహత్యలు జాగత్వమైన లోభత్వమైన మన నోట్ల నుండి వచ్చే ప్రతి మాట అన్ని మన హృదయంలో నుంచి వస్తాయి మనలో ఉన్న వివాదాలు మత్సరములు ఇవన్నీ హృదయంలోనే ఉంటాయి ఇన్ని పెట్టుకొని నేను పాపం లేని వాడిని నాలో పాపం లేదు నాలో పరిశుద్ధత ఉంది నేను నిజంగా యేసు ప్రభుని వెంబడిస్తున్నానని చెప్పుకుంటే నిన్ను నువ్వే మోసపరుచుకున్నట్టు నీ కొరకు నువ్వే శిక్షను పొందేచుకున్నట్టు దేవుడు కూడా ఏం చేయలేడు కదా దాచిపెట్టేవాడు వరదలడని దేవుడే చెప్పాడు ఒప్పుకుంటే నాలో ఈ పాపం ఉంది నా హృదయంలో ఈ వ్యక్తి పట్ల ఇలాంటి విషభావం ఉంది ఈ వ్యక్తి పట్ల నా హృదయంలో చెడుతనం ఉంది నాలో ఈ వ్యక్తి పట్ల అతన్ని క్షమించలేనితనం లేదా అతను ఎదుగుతుంటే ఓర్వలేని తత్వం ఇవి మనలో ఉంటే నువ్వు జీవితంలో ఎన్నడూ దేవుణ్ణి చూడలేవు కాబట్టి ఆయన ఎందు నిలిచి ఉండు వాడు చేయడు పాపము చేయువాడెవడను ఆయనను చూడను లేదు ఎరుగను లేదు ఎందుకంటే పాపము చేయువారు అందరూ దేవునికి అసహ్యులు కాబట్టే తండ్రి తన కుమారుణ్ణి లోకానికి పంపించి మన పాపాలన్నీ తన మీద వేసి తనను పాప పరిహార్థ బలిగా పెట్టి మన శిక్షను ఆయన మీద వేసి మన అతిక్రమములు తన కుమారుని మీద వేసి మన పాపములు తన కుమారుని మీద వేసి దోషము తన మీద కీడు చేసి మనకు మేలు చేసి మనకు ఉపకారం చేసి మనకు పరిశుద్ధతనిచ్చి రక్షణనిస్తే ఈరోజు మనకున్న దురాశలను బట్టి మనకున్న శరీర కోరికలను బట్టి మనకున్న లోభత్వాన్ని బట్టి అంటే లోభత్వం అంటే లోబి అనట్టు ధనాపేక్ష రకంగా దానికి లోబడ్డావు ఆడంబరమైన జీవితం నువ్వు ఆడంబరంగా మనం ఉండాలని ఆశపడుతున్నామంటే దానికి లోపడినావన్నట్టు లేదా పది మంది నన్ను చూసి చేయాలనుకుంటే పది మంది అనుకోవడానికి నువ్వు దానికి ఆ మంచి పేరు కొరకు లోబడినవాడు ఈ లోభత్వము లేదా మనలో మనలో జాగత్వం లేదా అపవిత్రత లేదా వ్యర్థమైన మాటలు మాట్లాడట్లేదా వ్యర్థమైన వాటిని చూడట్లేదా వ్యర్థమైన వాటికి ఆలోచించట్లేదా ఇవి పరిశుద్ధులకు తగినవి కావని ఎపస్సీ పత్రికలో పౌలు చెప్పాడు కానీ ఈరోజు మనిషి ఏం చేస్తుండడు మనుషులు ఏం చేస్తున్నారు వారికి ఉన్న దురాశలను బట్టి వాడు శోధించితే ఆ శోధింపబడి వారు చేస్తున్నారు దాన్ని చేయించలేక దానితో పోరాడలేక వాడిని ఎదుర్కొనలేక పాపం చేస్తున్నారు పాపం చేయి వాడు ఎవడైనా కానీ దేవుణ్ణి చూడలేడు ఎరగనలేదు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో అందరితో సమాధానమును పరిశుద్ధతూ కలిగి ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడు కాబట్టి హృదయ శుద్ధి లేకపోతే మనలో పాపం ఉంటది ఖచ్చితంగా నీ హృదయం శుద్ధీకరించబడి లేదంటే నీలో పాపం ఉంటది పాపం ఉన్న వాడిలో పరిశుద్ధత ఎక్కడుంటుంది హృదయం శుద్ధీకరించబడిన వాడిలోనే పాపం వాడి చెయ్యడు పాపము చెయ్యడు కాబట్టి పరిశుద్ధత కలిగి కాబట్టి ఆయన పరిశుద్ధుడు ఆయనను సేవించే వాళ్ళు పరిశుద్ధుడు కాబట్టి గొర్రపిల్ల ఎక్కడుంటే అక్కడ ఉండేవాళ్ళు ఎవరు హృదయంలో చెడుతనం పెట్టుకున్న వల్ల బట్టి శరీర కార్యాలను బట్టి శరీర కోరికలను బట్టి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ పైకి భక్తి గలవారులాగా ఉండి దేవుని ఎదుట చూపించుకునే వల్ల అలా దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళ అలా దేవుని పాదాలు ఎంత ఉన్న వాళ్ళ ఎవరు ఆయన పరిశుద్ధుడు గనక ఆయనను వెంబడించే వాళ్ళు పరిశుద్ధులైతేనే ఆ పరిశుద్ధుడిని చూడగలరు ఆ పరిశుద్ధుడిని ఎరగగలరు పాపంలో ఉన్నవాడికి గుడ్డితనం అన్నట్టు చీకటిలో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది ఈరోజు నీ జీవితము చీకటిలో ఉంటే నువ్వు చీకటిలో ఆ మార్గంలో నడుస్తుంటే నీకు వెలుగు లేకపోతే నీకేం తెలుస్తుంది కాబట్టి మత్తాయసు వార్త పదమూడు అధ్యాయము నలభై ఏడు వచనంలో మరియు పరలోకరాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచివాటినేమో గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు అలాగే ఎలాగా మంచివాటిని గంపలలో చేర్చడము చెడ్డవాటినేమో బయట పారవేయడమని ఇప్పుడు అర్థమైంది మనకి మంచి కార్యాలు చేసే వాళ్ళే గంపలో చెడు కార్యాలు అనుసరించి చేసే వాళ్ళు బయట ఉంటారు చెడుతనం ఉన్న వాళ్ళు బయట ఉంటారు పాపములో ఉన్నవారు బయట ఉంటారు కాబట్టి అలాగే యుగ సమాప్తి అందు జరుగును మనకు తెలుసు యుగ సమాప్తి అంటే ప్రభు రాకడ దినములలో మన ముందు కూడా ఆయన రాకడ దినములలో ధరికి ఉన్నాం అతి సమీపంగా ఉన్నాం కానీ లోకంలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు రెగ్యులర్ లైఫ్ లాగా భావిస్తారన్నట్టు అని నిజంగా యేసు ప్రభు ఉండేవాళ్ళు అట్లా భావించారు తెలుసుకుంటారు ప్రతి సూచన ఆయన చెప్పింది నెరవేరుతుంది భ్రష్టత్వం జరుగుతుంది మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది మనుషుల్లో స్వార్థం లేదా అవులు చెప్పినట్టు తిమోతి రాసిన రెండో పత్రికలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు అంటే అవి లేవా ఈరోజు మనం చూడట్లేదు అన్ని జరుగుతున్నా మేల్కోలేకపోవడం వాక్యాలలో ఉన్న సత్యాన్ని గ్రహించి జాగ్రత్త పడలేకపోవడం కాబట్టి అలా సిద్ధపడలేని వాళ్ళు అట్లానే ఉంటారు అందుకు చూడండి అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును అంటే ఈ వాక్యము జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది కూడా అయితే అది తెలిసిన వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు వాళ్ళలో ఏమన్నా చెడుతనం ఉందేమో వాళ్ళు చేసే కార్యంలో ఏమన్నా చెడుతనం ఉందేమో వాళ్ళలో ఏమన్నా పాపం ఉందేమో ఇంకా దేవునికి ఏమన్నా లోబడలేకపోతున్నారేమో ఇంకా ఏదన్నా విషయంలో జాగ్రత్త పడకుండా అది గ్రహించుకుంటూ చిన్న చిన్నగా సరి చేసుకుంటూ తగినట్టుగా మారుతున్నారు కానీ ఈ బుద్ధి కన్నికల్లాగా కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు ఈరోజు నీ జీవితం నిర్లక్ష్యంగా ఉంటే ఇది ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు వచ్చి మాట్లాడుతుంటే ఎట్లా మాట్లాడతాడు ఎవడొకటి ద్వారా నిలబెట్టుకొని మాట్లాడతాడు ఆ రోజు తాత నిబంధనలో అలానే ఏదో ప్రవక్త ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని చెప్పిండు ఆయన అనలేదా నేను ఆకలి గుంటని నేను దప్పి గుంట నేను రోగంతో ఉంటే వచ్చారు నేను చరసాల్లో ఉంటే వచ్చినారు అంటే ఎప్పుడు వచ్చినాం ప్రభావ మేము ఎప్పుడు ఇచ్చినాం అంటే తెలియదు అట్లానే ఉంది ఈ రోజు క్రైస్తవం యశప్రభు వచ్చి చేసేది కూడా తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి దేవదూతలు వచ్చి నీతి నుండి దుష్టులను వేరుపరిచి ఇప్పుడు బాగా అర్థమవుతుంది మంచి కార్యము చేసే వాళ్ళేమో నీతిమంతులు నీతిని జరిగించేవారు నీతి సూర్యుని ధరించుకున్నవారు వాళ్ళు నీతిమంతులు ఎవరైతే చెడు కార్యాన్ని అనుసరించి ఎదుటి కీడు చేసే దుష్టులు దుర్మార్గులు అంటే ఎవడు సైతాన సంబంధం అపవాది సంబంధం అన్నట్టు కీడు చేయవాడు దేవుణ్ణి చూడను లేదంటే దుష్టులు దేవుణ్ణి చూడలేరు కాబట్టి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవే అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయ్యును ఉండును ఇది వేదనకరమైన స్థితి అంటే యాతనతో కూడిందన్నట్టు బాధతో కూడిందన్నట్టు శిక్షతో కూడిందన్నట్టు రకరకాల అరుపులతోటి కేకలతో కూడిందన్నట్టు ఈ బాధ ఈ యాతన ఈ శ్రమ ఈ శిక్ష ఎవరు భరించకూడదనే పాపం లేని తండ్రి ఏసు ప్రభు మన పాపాలు ఆయన మీద వేసుకొని మనకు నిత్య జీవం అనుగ్రహిస్తే మనకు పరిశుద్ధత కలిగిస్తే తన ఎందు మనల్ని నూతన సృష్టిగా మార్చుకుంటే తన పరిశుద్ధాత్మ ఆలయంలాగా లాగా మనల్ని మార్చుకుంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఈరోజు ఇలాంటి వాటి పట్ల ఆలోచన చేసి భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు కొని మనలో ఎవరైనా ఉన్నారా అలాంటి భయము దేవుని పట్ల అలాంటి వణుకు దేవుని పట్ల ఆయన మాట పట్ల దేవుడేమో ఎవడు భయపడి నా మాట వనుకుతుంటాడో వాడినే నేను దృష్టి పెడతా ఇప్పుడు దేవుడు దృష్టి పెట్టింది కూడా అదే కదా మంచి వాటిని ఏమో గంపలో చేర్చుకున్నారు ఎందుకు ఈ మంచివి ఎలా నడుచుకున్నవి ఆయన మాట విని వనికి జాగ్రత్త పడ్డవి కాబట్టి గంపలో ఉన్నవి కానీ మాట విని వనగకుండా ఉన్నవి ఎక్కడ పోయి బయట అక్కడ ఏడుపు పండ్లు కొరగట ఉంటదంట ఈరోజు నీ జీవితం అట్లా ఉందా యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా కీర్తనల గ్రంథము పదిహే నద్యంలో హృదయపూర్వకముగా నిజము పలుకువాడే నిజము పలకాల దేవుని ఎదుట నిలబడ్డప్పుడు నీ జీవితం అలా ఉంటే నువ్వు అలాంటి స్థితిలో ఉంటే అవును ప్రాభ నేను అలా ఉన్నాను ప్రాభ నన్ను క్షమించిన ఆయన అనే ప్రార్థన దేవుడు వింటాడు అన్ని ప్రార్థనలు దేవుడు వినడు నీ పాపాలు కత్తి వేసుకొని నీలో ఉన్న అతిక్రమాలు దాచిపెట్టి నీలో ఉన్న దుర్మార్గాన్ని విడిచిపెట్టకుండా నీలో ఉన్న పాపపు జీవితాన్ని విడిచిపెట్టకుండా నీలో ఉన్న శరీర కార్యాలు శరీర కోరికలు శరీరాన్ని అనుసరించే వాటిని విడిచిపెట్టకుండా భూలోక సంబంధమైన వాటి మీద ఉన్న మనసును విడిచిపెట్టకుండా ఈ లోకంలో ఉన్న వాటి మీద ఉన్న మనసు విడిచిపెట్టకుండా ఏం ప్రార్థన చేస్తే దేవుడు ప్రభు ముఖమేమో నీతి మంత్రుల మీదను ఆయన చెవులేమో వారి ప్రార్థనల వైపు ఉన్నవి గాని కీడు చేయవారికి ప్రభు విరోధంగా ఉన్నాడు దూరంగా ఉన్నాడని వింటాం కానీ మనం చేయాల్సిన ప్రార్థన ఏంది మొదట నేను ఎట్లా నీ సన్నిధిలో నేను ఎదుట ఉన్నాను ప్రభ నీ సమ్ముఖంలో ఉన్నా నేను ఎలా ఉన్నాను ఈరోజు నా నడవడికి ఎలా ఉంది నా ప్రవర్తన ఎట్లా ఉంది నా జీవితం ఎట్లా ఉంది నా సాక్ష్యం ఎట్లా ఉంది నాలో ఏమున్నాయి చేదైనా ఒక వేరు మనలో ఉంటే మనం అపవిత్రం దేవుడు పులిసిన పిండి కొంచెమైనా మనలో ఉంటే ముద్దంతా పాడైపోతుంది అన్నాడు శరీరానుసారమైన మనస్సు అది మరణమని చెప్పింది ఇవన్నీ తెలుసు ఇవన్నీ మనం వింటాం కానీ భయపడడం ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా పరిశుద్ధాత్ముడు సత్వం పలికేవాడు ఆ పద్ధం చెప్పడు ఈరోజు నిజంగా నీళ్ళు అలాంటి భయం ఉందా నీ జీవితంలో నీ పట్ల దేవుని ఎదుట ఈరోజు అలాంటి వనుకు నిజంగా మనలో ఉందా కాబట్టే చూడండి మత్తాయి సు వార్త పదమూడో అధ్యాయం యాభై ఒకటో మీరు గ్రహించితిరా యేసుప్రభ్ ఎందుకు ఈ మాట నొక్కి చెప్పాలా ఈరోజు యేసుప్రభు ఎందుకు ఇంతగా నొక్కి మనకు చెప్పాలా నువ్వు గ్రహించడానికి గ్రహించకపోతే మారు మనసు మారు మనసు లేని తొమ్మిది తొమ్మిది గొర్రెల నీతిమంతుల విషయం సంతోషం వచ్చేదానికన్నా మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై దేవునికి సంతోషం ఎంతమంది ఉన్నారో ఎంతమంది అంటారో ఎంతమంది ఉంటారో దేవుడు తెలియదు ఒక్కడన్నా నిజంగా గ్రహించుకుంటే మారు మనసు పొందితే దేవుని ఎదుట సాగిల హృదయపూర్వకంగా నిజం వలికి తప్పులు పాపాలు ఒప్పుకుంటే దేవుడు ఈ రోజు నీ పట్ల సంతోషిస్తాడు ఈ రోజు నీ జీవితం సార్థకమైపోతుంది ఎందుకు ఇంతవరకు నువ్వు ఉన్న బంధకాలు తెగిపోతాయి అన్నట్టు నీ మీద ఉన్న కాడి విరగబట్టబడుద్దు అన్నట్టు నీ మీద ఉన్న దుష్టుని తలంపులన్నీ ఇక తారుమారు అవుతాయన్నట్టు ఎందుకు కనికరించిందంటే ఆయన గద్దింపు విని ఆయన మాట విని ఆలకించే వాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నట్టు సామెతలో మొదటి గ్రంథంలో ఇక వాడికి అవకాశం లేదన్నట్టు నీ ఆయన ఆత్మ నీ మీద కుమ్మరించబడితే పరిశుద్ధాత్మ నీలో ఉంటే పరిశుద్ధాత్మడు నీలో ఉండి నివాసం చేస్తే నిన్ను నడిపిస్తే వాడికి ఇంకా నీ పట్ల అవకాశం లేనే కాబట్టి వీటన్నిటిని మీరు గ్రహించుతరా అని వారిని అడగగా వారు గ్రహించి తిమని ఈరోజు నువ్వు చెప్పగలవా యశు ప్రభు ఇదే అడుగుతున్నాడు నువ్వు గ్రహించినావా ఈరోజు నీ జీవితాన్ని బట్టి నిన్ను బట్టి నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా చూడండి లుకాసు వార్త పదమూడు అధ్యాయము లుకాసు వార్త పదమూడు అధ్యాయము ఆరో వచనము మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను ఒక మనుషుడు అంటే ఆ వ్యక్తి ఎవరో కాదు మనిషి కుమారుడు అనగా ప్రభువైన ఏసు క్రీస్తు ప్రభు ఆయన ద్రాక్ష తోటలో ఏం నాటిండట అంజూరపు చెట్టు చెట్టు అంటే మనిషికి సాదృశ్యం నీకు సాదృశ్యం నాకు సాదృశ్యం మనందరికీ సాదృశ్యం కాబట్టి తన ద్రాక్ష తోటలో ఎందుకు నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు అంటే ద్రాక్షావల్లి ఎవరు యేసు ప్రభు అయితే తండ్రి ఎవరు మనల్ని శిక్షించేవాడన్నట్టు కుమారుడేమో ప్రయాసం ఎల్లప్పుడూ మన పట్ల రక్షించుకోవాలా మన గురించి మన పాపాల నిమిత్తము ఆయన ప్రయాస పడతాడు తండ్రి ఏమో ఎప్పుడు నిన్ను నన్ను శిక్షించాలని ఎదురు చూస్తుంటాడు కాబట్టి ఇక్కడ ఈ మనిషి కుమారుడు ఎవరో కాదు మన యసు ప్రభుే కాబట్టి ఆయన ఏం చేసిండు ఒక చెట్టు ఒకటి నాటబడి ఉండేను అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు నేను అడిగిన మాలో ఏ పండ్లు వెతుకుతున్నావు ప్రభు చూపించాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మాట్లాడేవాడు మనలో ఉండి ఆలోచన కలగజేసేవాడు మన అంతరేంద్రయంలో ఉండి దేవుడు మనకు బోధించేవాడు కదా ఏం చూపించిండే మతాయిస్ వార్త మూడో అధ్యాయం ఏడవచ్చినము ప్రభు మనలో వెతికే ఫలం ఏంది ఈరోజు ఎందుకు ఆ ఫలం దొరకట్లేదంటే చూడండి మతాయిస్ వార్త మూడో అధ్యాయం ఏడవచనము అతడు పరిసయులనూ సద్దుకయ్యలలోను అనేకులు బాప్తిస్మము పొందుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటే ఎవడో అక్కడ వచ్చి ఈ ఉగ్రత గురించి ఎదుటి వారికి బుద్ధి చెప్పాలంటే హెచ్చరించాల మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి ఫస్ట్ ప్రతి మనిషిలో దేవుడు కోరుకునేది ఏంటంటే మారు మనసుకు తగిన ఫలం కొందరు జీవితాలు చూస్తే కొందరు వ్యక్తులను చూస్తే జీవిత కాలమంతా వాళ్ళు మారు మనసు పొందరు అంటే మారు మనసు పొందడం అంటే ఎప్పుడైతే దేవుని వాక్యము ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూన్నుడు మన మధ్యలో వచ్చి నివసించినట్టు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో ఆయన సముఖంలో ఉంటామో ఆయన పాదాల యద్ధ మనం కూర్చొని ఉంటామో వినడానికి ఆ వాక్యము ఎప్పుడైతే మన యొద్కు వచ్చినప్పుడు ఆ విన్న వాక్యాన్ని ఏసు అన్నాడు కదా వీటన్నిటిని మీరు గ్రహించి తిరని నిజంగా గ్రహించి గ్రహించిన ఆ వాక్యాన్ని నువ్వు పరిశీలించిన తర్వాత నిన్ను నువ్వు పరిశీలించుకున్న అవును ఈ వాక్య నేను లేను అప్పుడు నీకేం కలుగుతుంది ను చేసిన దాన్ని బట్టి పశ్చాత్తాపం కలుగుతావు అవును ప్రభా నేను ఈ వాక్యాన్ని పాటించలేకపోయినాను ఇలా ను సెలవు ఇచ్చినట్టు నేను ఉండలేకపోయినాను అప్పుడు ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాప ఆడతావో నీకు దుఃఖం వస్తుంది ఎందుకు దేవుని విరోధంగా నువ్వు జీవి ఆ దుఃఖము అది దైవ చిత్తానుసారమైన దుఃఖము కాబట్టి నీకు రక్షణార్థమైన మారు మనసులు ఇస్తుంది ఈరోజు అట్లా దుఃఖపడే వాళ్ళు ఎవరు లేరు అట్లా బాధపడేవాళ్ళు దేవుని సన్నిధిలో ఎవరు లేరు అలా ఆ రకంగా కన్నీళ్లు విడిచి ప్రార్థించే వాళ్ళు ఎవరు లేరు నమ్మినా నమ్మకపోయినా సత్య స్వరూపి అయినా దేవుడు సత్యమే మాట్లాడతాడు చూడండి మనకి మొదట ఏముండాలంట ఫలం ఆయన వెతికింది మొదట ఫలము మారు మనసు తర్వాత ఏం ఫలం వస్తుంది ఎప్పుడైతే నీలో మారు మనసు దానికి తగిన ఫలం నీలో ఉంటే రెండో ఫలం ఏందో తెలుసా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచనము వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము దాని వాటిలో కనబడు మారు మనసు పొందితేనే రక్షణ కార్యం జరుగుతుంది ఈ వ్యక్తి నిజమే నేను పాపిని నిజంగానే నేను పాపం చేసినాను దేవునికి విరోధంగా నా జీవితం ఉంది అని దేవుని సన్నిధిలో సాగిలపడి పడి నమస్కారం దేవునికి చేసి ఎప్పుడైతే తను చేసిన దానిని బట్టి పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఆయన కనికరం కొరకు ప్రార్థిస్తారో నన్ను క్షమించమని ఆయన సన్నిధిలో అడుగుతారో వారిలో ఏం జరుగుతుంది రక్షణ అప్పుడు నువ్వు ఎప్పుడైతే రక్షించబడతావో చీకటి కాస్త నీ జీవితంలో వెలుగవుతుంది అప్పుడు నువ్వు వెలిగింపబడితే దానిలో వచ్చే ఫలం ఏంది సమస్త విధములైన మంచితనం ఇంతాక మనం చూసినాం కదా మంచి కార్యములను అనుసరించి నడుచుకోమన్నాడు మంచి వాటినేమో గంపలో చేర్చుకున్నాడు చెడ్డ వాటినేమో బయట పారవేసింది అన్నట్టు తర్వాత నీతి చెప్పినాం కదా దేవుడు నీతి నుండి దుష్టులను వేరుపరచడం అన్నట్టు ఈరోజు నిజంగా ఈరోజు నీలో మంచితనం కనిపిస్తుందా ఈరోజు నీ జీవితంలో మారు మనసుకు తగిన ఫలం నీలో కనిపిస్తుందా నీ జీవితాన్ని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడగలుగుతున్నావా దేవుని ఎదుట కన్నీలు విడిచి ప్రభా నన్ను క్షమించాయా ఎకనైనా నా జీవితాన్ని మార్చుకుంటా నన్ను మార్చుకుంటా నీకు అంగీకారంగా నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని నేను సమర్పించుకొని జీవిస్తాను ప్రభా నన్ను నీకు అప్పగించుకొని జీవిస్తాను నా అవయవాళ్ళతో పాపం చేయకుండా అవి నీకు అప్పగించుకుంటాను ప్రభ ఉన్నారా చేసేవాళ్ళు ఉన్నారా అటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధికి వస్తున్నాయా తర్వాత నీతి సత్యం మనలో ఉంటది చూడండి తర్వాత రోమా పత్రిక ఆరు ఇరవై ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి ఎవరు వెలుగు సంబంధులందరూ ఏమైనట్టంటే చీకటి అంటే పాపము కాబట్టి పాపము నుండి వీళ్ళు విడిపించబడిన వాళ్ళు అంటే ఏసు క్రీస్తు ప్రభు నీ పాపాలను విమోచించిండు నీ పాపాలను నీ అపరాధాలను క్షమించిండు నీకు రక్షణ కార్యాన్ని ఇచ్చిండి అంటే రక్షణ పాత్రగా నేను మార్చిను రక్షణ నీ జీవితంలో కలగజేసి అలా పాపము నుండి విడిపించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య ఆయన వెతికే ఫలము ఏటేట ఏది నువ్వు రక్షణ పొందని నీలో ఇంకా మారుమనసు లేదంటే మొదట దేవుడు వెతికే ఫలము నీలో మారుమనసు మారు మనసు పొందిన వ్యక్తివైతే నీలో వెలుగు ఫలం చూస్తాడు వెలిగింపబడ్డావంటే నువ్వు పాపాన్ని నుండి దాసుడు కావన్నట్టు అలా వెలిగింపబడిన వాళ్ళందరూ ఎలా ఉంటారు పరిశుద్ధులుగా ఉంటారు కాబట్టి దాని ఫలం ఏంది నిత్య గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనం చూడండి మంచితనం విశ్వాసము సాత్వికము ఆశా అంటే పరిశుద్ధాత్మనికి ఆలయంగా మారిన వాళ్ళు అలా పరిశుద్ధత కలిగి జీవించేవారు వారిలో పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మస్వరూపి అయి దేవుడు కాబట్టి ఆయన వారిలో ఉంటే అప్పుడు నీలో ఏం కనిపిస్తాయి ఆత్మఫలం కనిపిస్తుంది ఇవి వెతుకుతున్నాడు ఏటా ఏటా మన దగ్గరకు వచ్చి ఈరోజు వీటిలో ఏ ఫలం నీలో లేదేమో వెలుగు లేకుండా పరిశుద్ధత ఫలం లేదు పరిశుద్ధత అనే ఫలం లేకుండా ఆత్మఫలం లేదు వెలుగు ఫలం ఉండాలంటే మారు మనసుకు తగిన ఫలం ఉండాలి ఇవి ఒకదానికి ఒకటి పొత్తులు లాగా మారు మనసు లేకుండా నువ్వు వెలిగింపబడలేవు వెలిగింపబడకుండా నువ్వు పరిశుద్ధత కలిగి పరిశుద్ధత కలిగి నీలో ఆత్మ ఉండదన్నట్టు పరిశుద్ధ స్థలాల్లో ఉండేవాడు దేవుడు నీలో నాలో ఎలా ఉంటాడు ఆయన వెతుకుతుంది ఇదే మన తోటలో మనల్ని నాటుకున్నట్టు మనమంతా ఆయన పొలంలో నాటబడిన వాళ్ళం కదా మనం ఆయనలో అంటు తీగలం కదా ఈరోజు నీ జీవితమైనా నా జీవితమైనా మనందరి జీవితాలైనా కాబట్టే చూడండి కనుక ఇదిగో లుకస్ వార్త పదమూడో అధ్యాయం ఏడో వచనంలో కనుక అతడు ఇదిగో మూడేండల నుండి నేను ఈ అంజురపు చెట్లు పండ్లు వెతుకుచున్నాను అంటే దాని అర్థం ఏంది ఒక సంవత్సరం వచ్చి చూసిండు మీలో మారు మనసు కలుగుతుందేమో నువ్వు చేసిన దాన్ని పశ్చాత్తా పాపాన్ని విడిచిపెట్టట్లా అన్యాయాన్ని విడిచిపెట్టట్లా దుర్మార్గాన్ని విడిచిపెట్టలా మీలో ఉన్న దురాలోచనలు దురాశలు శరీర కార్యాలు శరీర కోరికలు వీటి వేటిని చంపివేయట్లా అవకాశం ఇచ్చిండు మరలా ఇంకొక ఏట వస్తుండు అవకాశం ఇస్తుండు చూడండి మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుతున్నాను మనం వెతకడం కాదు దేవుడు మనలో వెతుకుతుడు అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో నువ్వు భయపడతావు నీ జీవితం ఎంత భయపడతావు దేవునికి అంతగా భయపడతావు అంతగా దేవునికి లోబడి మరీ బతుకుతావు లేకపోతే భయపడరు అన్నట్టు ఈరోజు అందరూ దేవుణ్ణి వెతుకుతున్నారు కానీ ఆయన మనల్ని వెతుకుతుడు అనేది ఎవరు తెలియదు అలా ఎవరు కూడా గ్రహించుకోరు కాబట్టి మార్పు చెందని వారుగా ఈరోజు మనుషులు వాళ్ళ జీవితాలు అరీతిగా ఉండిపోతున్నాయి కాబట్టి మూడేండ్ల నుండి నేను ఈ అంజూరప్పు చెట్టున్న పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు మరు మనసు వస్తే వెలుగు ఫలం ఉంటుంది పరిశుద్ధత ఫలం ఉంటుంది ఆత్మఫలం ఉంటుంది చెట్టుంది ఏం లాభం పది సంవత్సరాలు దేవుని కాడ ఏం లాభం ఇరవై ఏళ్ళు ఉన్నావు ఏం లాభం ఐదు సంవత్సరాలు చేసి ప్రభు దగ్గరకు వస్తున్నావు ఏం సుఖం నువ్వు పాపాలు ఒప్పుకొని బాప్తేష్మం పొందకపోతే బాప్తేష్మం పొంది కూడా రక్షణకు తగినట్టు నీ జీవితం లేకపోతే ఏం మార్పు వచ్చినట్టు ఏమి నీలో ఫలం ఉన్నట్టు నీ జీవితంలో ఏం ఫలం ఉన్నట్టు వెతకడా నాటిన దాని ఫలం కొరకు వెతకడా ఈరోజు ఏసు ప్రభు మనల్ని వెతకడా చూడండి ఈరోజు లేరా జీవితాలు అలా లేవా ఈరోజు మనుషులు అట్లా బ్రతకట్లేదా కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికి తండ్రి చెప్తున్నాడు తన కుమారుడికి యేసుక్రీస్తు ప్రభుకి ఎందుకు తండ్రి వచ్చినాకనే లాస్ట్ అన్నట్టు దీనిని నరికి ఎందుకు ఎందుకు పాపంలో విచ్చలవిడిగా జీవించడానిక దేవుని నిర్లక్ష్య పెట్టి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచి నీ శరీరానుసారంగా నీ ఇష్టానుసారంగా నువ్వు నడిచినట్టు నీ ఆలోచన కలిగినట్టు నీ బ్రతుకు నువ్వు మార్చుకొని నీవు అలా జీవించడానిక యేసుప్రభు మనల్ని రక్షించుకుంది అందుక యేసప్రభు తన సొత్తుగా మనల్ని మార్చుకుంది అందుక యేసుప్రభు మనల్ని తన ఆలయంలాగా మార్చుకుంది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించడానిక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకడానిక అసలు నీకు నాకు మన మీద అధికారం ఉందా ఈరోజు నీ మీద నీకు అధికారం ఉందా చూసిండు ప్రయాసపడ్డాడు ఓపిక కలిగి ఉన్నాడు అని మార్పు లేదు ఈ రోజు మనుషులు అట్లా మార్పు లేని వారిగా ఉన్నారు దేవుని దగ్గర వాళ్ళ జీవితాలు మార్చుకోలేని వారిగా ఉన్నాను వస్తారు గాని భక్తి చూపిస్తారు కానీ ఎక్కడ కూడా దేవుని ప్రకారంగా ఉన్నారు దేవుణ్ణి ప్రేమించినట్టు ఉంటారు కానీ ఎక్కడ ఆయనలో ఉండేదాన్ని వెతుక్కోరు ఈరోజు నేనా జీవితం మనందరి జీవితాలు అలా ఉన్నాయేమో దేవుడు మాట్లాడుతున్నాడు దీని ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను ఎవరు తండ్రి తన కుమారుడికి చెప్తున్నాడు యేసు ప్రభుకి అయితే వాడు అయ్యా అంటే ఎవరు మన తండ్రి మన ప్రభు యేసు క్రీస్తు తన తండ్రితో అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరుగు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉన్న నిమ్ము ఏసు ప్రభు ఇలానే తండ్రి దగ్గర ప్రాధేయపడుతుంటేనే ఈ లోకం ఇంకా ఉంది నువ్వు ఇక్క ఎట్లనే ఉన్నావు నేను ఇట్లనే లేకపోతే మనం ఎప్పుడో గతించిపోయేవాళ్ళం ఈరోజు నీ జీవితం అట్లా ఉందా దేవుని ఎదుట ఈరోజు ధైర్యంగా ప్రభుని ఎదుర్కొని దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నిలబడి చెప్పగలవా అయ్యా నా జీవితం నీకు ఉంది నాలో ఈ ఫలం ఉంది ఏది నిల ఉంటే ఈ ఫలం చెట్టు ఫలం కనిపిస్తేనే కదా దానిలో ఫలం గాసినట్టు ఈ రోజు మనలో ఈ ఫలం కనిపిస్తేనే కదా ఫలించినట్టు మంచి ఫలాన్ని ఇచ్చినట్టు చూడండి ఏసుప్రభు ఏమో అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము ఇది కుమారుడి ప్రేమ తండ్రి కోపాన్ని తండ్రి ఉగ్రతను తండ్రి శిక్షను మన మీద ఆపుతుంది కానీ మనుషులు యేసుప్రభుని లక్ష్య పెట్టట్లేదు ఏసుప్రభువు సిలవలోనే కాదు ఈ రోజు కూడా ప్రయాస తన తండ్రి దగ్గర మన కొరకు తండ్రి కుమారుడే తండ్రిని ఎరుగునన్నాడు అలా కుమారుడు తండ్రి ఎదుట సిలువలోనే కాదు నీ కొరకు నా కొరకు ఆయన బాధపడి అంతగా ఊర్చుకుంది ఇప్పుడు కూడా అలా ఓర్చుకొని తండ్రి దగ్గర బతిమలాడుతున్నాడు అందుకు తండ్రి రాకడా ఆలస్యం అవుతుంది ఎందుకు ఎవరు అందరూ మారు పొందాలి అందుకు సంఘాల్లో ప్రకటన కన్న ప్రతి సంఘాన్ని హెచ్చరించారు మారు తగిన ఫలం మీరు ఫలిస్తే వెలుగు వస్తుంది పరిశుద్ధత ఉంటుంది అప్పుడు ఆత్మ ఉంటుంది కానీ ఈరోజు వాళ్ళు అప్పుడు ఉన్నారా ఈరోజు మనుషుల జీవితాలు అట్లా ఉన్నాయా చూడండి ఒక సంవత్సరం గడివి కొంత మటుకు ఆగయ్యా కొంత మటుకు ఆలస్యం చేయ్యా ఇలా గురించి నేను ప్రయాసపడతా కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మాట్లాడుతున్నాడు కానీ మనుషులు దురద చెవులు గలవారు మనుషులు ఈరోజు వాక్యంలో కోరుకునేది కామెడీ ఈరోజు దేవుని సన్నిధిలో కోరుకునేది ఎంటర్టైన్మెంట్ జీవితాలు చక్కపరుచుకోవడము ప్రవర్తనని చక్క చేసుకోవడము దేవుని ప్రకారంగా జీవించడానికి ఇష్టం లేదు ప్రతి క్రైస్తవుడికి ఇది నేను కఠినంగా చెప్పినా నాలో ఉండి కఠినంగా మాట్లాడేది తండ్రే కాబట్టి కఠినంగా చెప్తున్నాడు మీరు విన్నా వినకపోయినా ఇది సత్యమే ఇది నిజమే నాలాంటి వాడు చెప్పి మీలాంటి వాళ్ళు తప్పు పట్టినా అది అబద్ధం కాకపోదు చూడండి అది ఫలించినా సరే లేని ఎడలా దానిని నరికివేయమని అతనితో చెప్పిను కాబట్టి కొంత మటుకు మన కొరకు చేయగలుగుతున్నాడు కానీ ఈ కొంత సమయంలోనైనా ఆయన నీకు ఏమేమి కావాలో అవన్నీ చెబుతున్నా మన చెవులు దురద చెవులు ఎట్లా వింటాం మంచి మాట ఎవడన్నా వింటడా ఎవడన్నా మంచి మాట చెబితే స్వీకరిస్తాడా స్వీకరించరు అన్నట్టు అందుకు నా జనులు ఎందుకు నశించిపోయినారంటే జ్ఞానం లేక జ్ఞానం గలడైతే వింటాడు తెలివి కల్లాడైతే ఆలోచిస్తాడు వివేకం గలవాడైతే జాగ్రత్త పడి నడుచుకుంటాడు ఈరోజు ఉన్నారా దేవుని బిడ్డలు అట్లా చూడండి మత్తవార్థ మూడో అధ్యాయము పన్నెండో వచనము ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది కాబట్టి ఆయన అంటే యేసు క్రీస్తు అన్నట్టు చేట అంటే మనకు తెలుసు మన ఇంటిలో ధాన్యం ఉన్నట్టే బియ్యం ఉన్నా కానీ మనం ఏం చేస్తాము చాటలో వేసి రాళ్ళు ఉంటే వేరు చేస్తాం మంచి బియం ఉంటే ఇంకొక దాంట్లో వేస్తాం మనం చూస్తే వ్యవసాయంలో పొలంలో కూడా చేత పట్టుకొని అందులో గింజలు పొట్టు రెండు కలిసి ఉంటే బలమైన గాలి కొట్టినప్పుడు ఏం చేస్తారు వాటిని తూర్పాలు పడతారు గింజలేమో అక్కడ పడతాయి పొట్టు గాలి కొట్టింది కాబట్టి దూరంగా పడిపోతుంది అంటే మంచి దాంట్లో నుంచి చెడ్డదాన్ని తీసేయడం అన్నట్టు గోధుమలో నుంచి పొట్టుని వేరు చేయడం అన్నట్టు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు చేట ఉంది ఇప్పుడు ఆ చేతలో నువ్వు నేను ఉన్నామనే సంగతి మర్చిపోతున్నారు క్రైస్తవులు కాబట్టి ఆయన చేట ఆయన చేతిలోనే ఉన్నది ఇప్పుడు ఆ చేటలో ఆయన గాలి కొట్టినప్పుడు కళ్ళములో పట్టడానికి సిద్ధపడున్నాడు నువ్వు గింజలాగా ఉన్నావా పొట్టులాగున్నావా మనం ఆయనేమో వల విసురుతున్నాడు మంచివి తీసుకుంటున్నాడు చెడ్డ వాటిని బయట పారేస్తున్నాడు పొలమున్న చెట్టుని ఉంచడానికి చూస్తున్నాడు పొలం లేని చెట్టు దాన్ని కొంత ఓపికబట్టి తెగవేసి నరికివేయాలని చూస్తున్నాడు కాబట్టి ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి బాగుగా కేవలం దేవునికి కావాల్సింది మంచివి డూప్లికేట్ కాదన్నట్టు ఈరోజు ఈ లోకం మోసపోయిన లోకము మోసపరిచేకిది కాబట్టి అంతా డూప్లికేట్ ఉంటుంది పాస్టర్లు దేవుని బిడ్డలు కూడా డూప్లికేట్స్ అన్నట్టు నిజ కాదు యథార్థమైన వాళ్ళు కాదన్నట్టు పైకి మంచిగా నవ్వుతారు ఆప్యాయంగా మాట్లాడతారు కానీ లోపలంతా దుర్మార్గమే చెడుతనమే పైకి నవ్వుతా ఉంటారు లోపల సనుగుతుంటారు గనుగుతుంటారు దూషిస్తుంటారు అసహిస్తుంటారు చేసేవన్నీ చేస్తూనే ఉంటారు ఇవి ఎవరు కనపడతది యేసుప్రభు కనపడుతుంటాయి ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి మనమెట్లా మంచి వాటిని గంపలో వేసుకున్నాడు ఇప్పుడు గోధుమలనేమో తన కొట్టులో పోసుకుంటున్నాడు ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేయనని వారితో చెప్పెను ఈరోజు యేసుప్రభు మనతోడి ఇది చెప్తున్నాడు ఇంకా మనం కూడా ఈ లోకస్తుల్లాగా యథావిధిగా లైఫ్ లాగా మన జీవితాలు అట్లనే ఉంటే చూడండి కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు జపన్యా గ్రంథము రెండో అధ్యాయం ఒకటో వచనంలో సిగ్గుమాలిన జనులార ఎందుకు దేవుడు తన బిడ్డల గురించి తన స్వాస్థ్యం కదా ఇస్రాయలీలు ఇప్పుడు మనం అంతరంగమందు ఈదులుగాను ఇస్రాయిలీలుగా మార్చబడిన వారం కదా హరితక ప్రభు తన రక్తంతో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి తన సొత్తుగా మార్చుకున్నాడు కదా తన పరిశుద్ధ జనంగంగా యాజక సమూహముగా రాజులుగా మనల్ని మార్చుకున్నాడు కదా కాబట్టి సిగ్గుమాలిన జనులార కూడిరాండి పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుతున్నది కొరందీల పత్రికలో మొదటి అధ్యాయము ఏడు కొరందీలకు రాసిన మొదటి పత్రికలో ఏడు ముప్పై ఓట్ల పౌలు అంటాడు ఎల ఎనగా ఈ లోకపు నటన గతించుచున్నది నటన ఉందేమో మనలో ఈరోజు నటిస్తున్నామేమో మనుషుల ఎదుట ఈ నటన దేవుని దగ్గర పనికిరాదు ఆయన బాగుగా శుభ్రం చేసేవాడు నటన అంటే వేషధారణతో కూడిన జీవితం కాబట్టి లోక నటన గతించిపోబోతుంది అదే మనం చూస్తే యోహను రాసిన మొదటి పత్రిక రెండు పదివేళ్ళ కూడా దేవుడు మాట్లాడతాడు లోకము దాని ఆశయు గతించిపోచున్నది అదే చెప్తున్నాడు జపన్యా గ్రంథంలో దేవుడు సిగ్గుమాలిన జనులారా కూడి రండి పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది విధి నిర్ణయము కాకమునిపే యహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటక యహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి ఎట్లా ఏసుక్రీస్తు ప్రభువు తండ్రితోటి ఏమంటున్నాడు అయ్యా ఒక సంవత్సరం ఉండని ఇప్పుడు నేను ఇటుని త్రవ్వుతా ఇరువు దీనిలో ఫలాన్ని తీసుకోవడానికి ఒక సంవత్సరం ఇయ్యాయి ప్రతి ఏటా వచ్చినావు కదా ఇంకో ఏట రా అప్పుడు నిజంగా దీనిలో ఫలం వస్తే దీన్ని ఉంచాయా లేదంటే నరికిచ్చి కాబట్టి ఈ సమయము ఈ విధి ఇంకా నిర్ణయము కాకమునిపే ఈ రోజు దేవుని కోపాగ్ని నీ మీద నా మీద లోకం మీద మనుషుల మీద అది రాక దేవుడు మనలందరినీ శిక్షించక ఎందుకు నువ్వు ఫలించలించని ప్రతి చెట్టు నరకమే యహోవా ఉగ్ర దిన యహోవా ఉగ్రత దినము రాకమునుపే ఉడిరండి దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులు అనుసరించు సమస్త దీనులారా యహోవాను వెతకండి మీ జీవితాలు అందుకు మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు గారంటే మనము దేవునికి శ్రేష్టమైన వారు మీ నోటితో పాపాలు ఒప్పుకునే బలివు ఈరోజు ఆ బలి అర్పణ దేవుడు స్వీకరిస్తాడు నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని పాపాన్ని దుర్మార్గాన్ని అన్యాయాన్ని తీసివేసి ఆ హృదయాన్ని దేవుడికి తీసుకుంటాడు నోటితో మాట్లాడిన వ్యర్థమైన మాటలు కుటిలమైన మాటలు నేరాలు మోపిన మాటలు ఒకరిని దూషించిన మాటలు ఒకరిని శపించిన మాటలు ఒకటి పట్ల గర్వంతో అహంకారంతో ప్రవర్తించిన మాటలు ఆ పెదాలతోటి నువ్వు ఒప్పుకో ప్రవ్వా నన్ను క్షమించయ్యా ఈ బలి స్వీకరించి కాబట్టి వీటి కొరకు దేవుడిని వెతకండి మీరు వెతికి వినియము గలవారై వెతికిన తర్వాత దేవుని యొద్ వినియము గలవారై నీతిని అనుసరించిన ఎడలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు ఇది ఉగ్రత దినం అందు నీ ఆస్తి అక్కడ రాదు దగ్గర లక్షల కోట్లు ఉన్నాయా లేదా నీకు పెద్ద బంధువులు ఉన్నరా రక్త సంబంధికులు ఉన్నారా స్నేహితులు ఉన్నరా ఏవి నిన్ను కాపాడలేవు ఏసు ప్రభు యొక్క నీతి ఎందుకు నువ్వేం చేసినవు సాత్వికుడు అయినవు ఆయన న్యాయ అనుసరిస్తున్నావు దీనత్వం కలిగి ఉన్నావు ఆయన సన్నిధిలో వెతుకుతున్నావు ఆయన మాట పట్ల వణుకుతూ భయపడుతూ ఉన్నావు ఆయన నీతిని అనుసరిస్తున్నావు ఇవి నీ ఆస్తులు వీటి కొరకు సంపాదించుకోండి వీటి కొరకు ప్రయాసపడండి వీటి వల్ల ఏమవుతుంది ఉగ్రత దినం వచ్చినప్పుడు మీరు దాచపడతారు ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము ఒకటో వచనంలో దేవుడు ఇదేమంతా మాట్లాడండి ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము ఒకట వచనంలో అటు తరువాత భూమి యొక్క నలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి అంటే నాలుగు దిక్కుల వరకు నీకు అపాయం ఉందన్నట్టు తప్పించుకోవడం నీకు అసాధ్యం గుర్తుపెట్టుకోవాల ప్రతి క్రైస్తవుడు క్రైస్తవరాలు ప్రతి సేవకుడు కాబట్టి నలుగు దిక్కులలో నలుగురు దేవతూతలు నిలిచి ఉండి భూమి మీదనైనాను సముద్రం మీదనైనాను ఏ చెట్టు మీదనైనాను గాలి వీచకుండానట్లు గాలి వీచకపోతే మనుషులు ఏమవుతారు చచ్చిపోతారు అంటే దీని అర్థమైంది దేవుని కోపాగ్ని రగులు దేవుడు శిక్షిస్తున్నాడు తన స్వాస్థ్యాన్ని తన బిడ్డలను ఎందుకు తీర్పు దేవుని ఇంటి యొద్ నుండి ఆరంభమవుతుంది అన్నట్టు ఎందుకు ఇంత తెలిసి నువ్వు మారని వాడి అయితే అసలు తెలియని వాడిని శిక్షించడం న్యాయమా తెలిసిన వాడిని శిక్షించడం న్యాయమా కాబట్టి దేవుని శిక్ష రాబోతుంది దేవుని ఉగ్రత రాబోతుంది దేవుని కోపాగ్ని మనుషుల మీద రగులుబోతుంది కాబట్టే ఈ నాలుగు దిక్కులలో ఉన్న నలుగురు దేవదూతలకు ఈ అధికారం ఇచ్చిన దేవుడు చూడండి సముద్రం మీదనైనాను ఏ చెట్టు మీదనైను గాలి వీచకుండినట్లు భూమి యొక్క నాలుగు దిక్కులు వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు చూడండి ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయం రెండవచ్చును మనను వినయము కలిగి దేవుణ్ణి వెతికితే ఆయన నీతిని అనుసరిస్తే ఒకవేళ దేవుని ఉగ్రత దినం ఎట్లా దాచిపడతాం చూడండి మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని భూమికిని సముద్రముకును ఆని కలుగుజేయుటకై అధికారం పొందిన ఆ నలుగురు దూతలతోటి ఈ దూత మాట్లాడుతుంది ఏమని మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు భూమికైనను సముద్రముకైనాను చెట్లకైనను ఆని చేయవద్దని బిగ్గరగా చెప్పాను ఈ దూత ఇట్లా పట్టుంది ఇప్పుడు అంటే దాని అర్థం ఏంది దేవుడు మనకి ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా సమయాన్ని ఇంకా ఇంకా ఇంకా నీ జీవితాన్ని నిన్ను మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు ఇంకా ఇంకా ఇంకా నేను ప్రేమించుండు కాబట్టి తన స్వరం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నీ చెవులు మందమైపోయినాయి దురద చెవులైనాయి ఈరోజు క్రైస్తవులు ఇంత దౌర్భాగ్యులు ఇంతకన్నా దౌర్భాగ్యమైంది చెప్పండి చూడండి కాబట్టి దేవుడు అంటున్నాడు భూమి ఎందును భూమికైనను సముద్రంకైనాను చెట్లకైనాను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను మరియు ముద్రింపబడి వారి లెక్క చెప్పగా వింటిని ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు లక్షాన్ని మంది ఇది నిజంగా ఇది మనం ముద్రించుకుంటేనో లేదా ఇంకొక రుచి ముద్రించుకుంటే కాదు ఆ సజీవుడకు దేవుని ముద్రగల ఆ దోతొచ్చి నిన్ను నన్ను ముద్రించాల ఆమె అలా దూత వచ్చి మనల్ని ముద్రించాలంటే నువ్వు దేవునికి అంగీకారంగా నీ జీవితం ఉండాలి ఇది లేకుండా ఎట్లా ముద్రించుకుంటాడు దేవుడు నువ్వు మారకుండా నీ దుర్మార్గాన్ని విడిచిపెట్టకుండా నీలో ఉన్న అన్యాయాన్ని విడిచిపెట్టకుండా నీలో ఉన్న చెడుతనాన్ని విసర్జించకుండా నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టకుండా నీ శరీర కార్యాలు శరీర కోరికలు వాటిని చంపిను ఆత్మను అనుసరించి ఆత్మ క్రమంగానూ నడుచుకోకుండా ఇది ఎలా మనకి సాధ్యమవుతుంది ఎట్లా ఇది సాధ్యమవుతుంది నీలో ఫలం లేకుండా ను మంచి ఫలాలు పాలించకుండా ను గోధుమలాగా ఉండకుండా మంచి కార్యాలు చేస్తూ మంచివాడలాగా ఉండకుండా ఎలా ఇది నేను ఉండగలుగుతాను ఇలా దేవుడు నన్ను ఇంతవరకు క్షమిస్తుడు ఏది ప్రేమించిన వాడు ప్రేమ స్వరూపి దేవుడు కానీ ఆయన ప్రేమించిండు తన తనను మార్చుకొని తన జీవితాన్ని నీ కొరకు త్యాగం చేసుకుంటే నీ జీవితాన్ని దేవుని కొరకు నీకున్న వాటిని చంపుకొని ఆయన కొరకు త్యాగం చేసుకోలేకపోతున్నారు మనుషులు ఇది దౌర్భాగ్యం కదా ఈ రోజు నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకొని దేవుని ప్రకారంగా ఉండడానికి నువ్వు త్యాగం చేసుకోలేకపోతుంటాయి ఇది దౌర్భాగ్యమా కదా చెప్పండి భక్తి పైకి అన్నాడు శక్తి ఎందుకు ఉండదు కాబట్టి ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము నాలుగో వచనంలో మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటని ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో కాబట్టి ఇస్రాయేలీలు ఎవరు మనమే అంతరంగమందు యేసు మనల్ని యూదులుగాను ఇస్రాయేలీలుగా మార్చుకున్నాడు ఇప్పుడు అంతా ఆత్మ సంబంధమైనది శరీర సంబంధమైంది కాదన్నట్టు ప్రకృతి సంబంధమైంది కాదన్నట్టు కాబట్టి నువ్వు ముద్రించబడాలంటే నీ జీవితం దేవునిలో ముద్రించబడాలంటే నువ్వు ఉగ్రత దినం నుండి దాచబడాలంటే యహోవా కోపాగ్ని దేవుని కోపం నీ మీద రగులుకోకుండా దేవుని యొక్క శిక్ష నీ మీద ఉండకుండా నువ్వు కాపాడబడాలంటే వెతుకు దేవుణ్ణి ఏ లోక ఏసుప్రభు ఏం వెతికిండు దానిని వెతికినట్టు ఈరోజు నువ్వు నశించిపోవడానికి ఏవి నీలో కారణమవుతున్నాయో అవి వెతుకు పో లోపలికి పోయి చూడు నీ అంతరంగంలోకి పో నీ తలంపుల్లోకి పో నీ ఆలోచనలకు పో నీ హృదయంలోకి పో చూడు పైకి కనబడే భక్తిని బట్టి మోసపోకు నువ్వు దేవుని సన్నిధిలో ఉండి వాక్యం చెప్తే నువ్వు భక్తి పరుడపోతావా దేవుని సన్నిధిలో ఉండి నువ్వు వాక్యం చెబితే నువ్వు సేవకుడు అయిపోతావా చర్చిలో ఉన్నంత మాత్రం నువ్వు దేవుని బిడ్డ అయిపోతావా ఎవరు దేవుని బిడ్డలవుతారు పాపం చేయు ప్రతివాడు అపవాది సంబంధి ఆయనని ఎరిగి ఉండి ఆయన అజ్ఞలు గైకొనని వాడు అపద్దికుడు పాపంలో ఉండి కూడా పాపం లేని అనేవాడు అపద్ధికుడు ఆయన సహవాసంలో ఉండి కూడా చీకటిలో నడిచేవాడు నీతిని జరిగించని వాడు తన సహోదరుణ్ణి ప్రేమించని వాడు ఈరోజు ఇవన్నీ చూసుకోకుండా ఇవేమి చూసుకోకుండా దేవుని సన్నిధిలో నిలబడిన వాక్యాన్ని బట్టో నువ్వు ప్రార్థించిన ప్రార్థన బట్టో నువ్వు నమ్ముకున్న దేవుని బట్టి నువ్వు సాక్ష్యం అది ఒక భ్రమపరచు ఆత్మ అది నిన్ను మోసపరిచిన ఆత్మ దాని నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఈ సత్యాన్ని నువ్వు నమ్మాలా ఈ సత్యాన్ని నువ్వు స్వీకరించాలి లేదు అలా నేను విననంటే దానికి పారకుడవు పాత్రుడవు నీకు నువ్వే శిక్షార్హుడు అన్నట్టు కాబట్టి ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము మూడో వచనంలో వారు ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు భూలోకములో నుండి కొనబడిన ఆ నూట మంది తప్ప మరి ఎవరును అంటే ఈ భూలోకములో నుండి కొనుక్కుంటుంది ఎవరు ఏసు ప్రభువే మంచి కార్యాలు చేసేవాళ్ళు దేవుని సంబంధులు కాబట్టి కొనుక్కుంటున్నారు పాపము చేయువాడు దేవుని సంబంధి పాపం చేసేవాడు అపవాది సంబంధి కాబట్టి పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి దేవుని సంబంధం ఆయన నీతిమంతుడు ఆయన నీతి సూర్యుడు కాబట్టి ఆ నీతి కలిగి ఆ నీతి సూర్యుని ధరించుకొని నీతిని అనుసరించుకుంటూ ఉండేవాళ్ళు దేవుని సంబంధం కాబట్టి ముద్రించుకుంటున్నాడు కొనుక్కుంటున్నాడు ఎందుకు ఆయనకి ఇష్టం తనకి కావాల్సినవే తను కొనుక్కుంటాడు నీకు నాకు కావాల్సినవి కాదు కదా నీ ఇష్టం నా ఇష్టం దేవుని ఎదుట పనికి రాదు కదా మార్కెట్కి వెళ్తే ఆ వ్యక్తి ఏదిస్తే అది తీసుకుంటావా నీ ఇష్టం చొప్పున నువ్వు ఏరుకొని మరీ తీసుకుంటావా ఒక ఫ్రూట్ షాప్కి వెళ్ళినా ఒక మార్కెట్కి వెళ్ళినా ఒక స్టోర్కి వెళ్ళినా లేదా ఒక బైక్ చూడడానికి వెళ్ళినా నీ ఇష్టము ను నువ్వు ఆశపడినట్టు నీకు ఎలా ఉంటే అనుగుణంగా ఉంటే కావాలి దాన్ని ప్రకారంగా నువ్వు కొనుక్కుంటావే తప్ప ఆ అమ్మేవాడు ఏదో చెప్పిండి నువ్వు తీసుకో కదా కాబట్టి దేవుడు నిన్ను కొనుక్కోవాలంటే దాని కొన్ని విధానాలు ఉన్నాయి కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి కొంత విధానం దేవుని పట్ల ఉంది ఇవి లేకుండా దేవుడు నిన్ను నన్ను ఎట్లా తనకు తీసుకోగలుగుతాడు కాబట్టి వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యమును ఎరుగని వారై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెళ్ళా ఆయనను వెంబడించు ఇప్పుడు గొర్రెపిల్ల ఎక్కడుంది అయ్యా అయ్యా అయ్యా నరికి వేయొద్దయ్యా ఒక సంవత్సరం నేను దీనికి తొలి ఎరువేసి దీనిలో ఫలాన్ని తీసుకొస్తానని ఈరోజు మనలో ఫలాన్ని తీసుకురావాలా ఈరోజు మనుషుల్లో మారు మనసు రావాలా పాపాలు నుంచి విడుదల పొందాలా రక్షణ పొందాలని ఈ వ్యక్తి ఎక్కడున్నాడు దేవుడు ఈ లోకంలో ఉండి మనుషుల్లో ఉండి మాట్లాడు వెతుకుతున్నాడు నశించిపోయిన దానిని మరలా వెతుకుతున్నాడు ఈ రోజు నువ్వు వెతుకుతున్నావా ఈరోజు అలాంటి దేవుని మనసు నీకుందా దేవుని ప్రేమ నీలో ఉందా నశించిపోయిన దాని పట్ల వెతకాలా ఏసు ప్రభు అదే వెతుకుతున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు వెతికిండు ఇప్పుడు ఆయన రాకడి వరకు కూడా ఆయన వెతుకుతున్నాడు ఎందుకు అందరూ రక్షణ పొందాలా మారు మనసు పొందాలంట ఇది ఇలా ఎలా కూడా మనం ఉండం కానీ వెర్రవీగుతం అది ఒక గర్వము అహముతో ఇది ఒక రకంగా చెప్పాలంటే దృష్టత్వము భ్రష్టత్వం అన్నట్టు ఇది నీలో బయటపడుతుంది మొదట నాశన పాత్రుడగు పురుషుడు బయలుపడితే గాని అంతము రాదంట ఈరోజు అది కనబడుతుంది బిర్రవీగుతున్నారు మనుషులు దేన్ని బట్టి దేవుని బట్టి కాదన్నట్టు వాళ్ళ ఊహలను బట్టి కాబట్టి గొర్రెపిల్ల ఎక్కడికి పోవను అక్కడికెళ్ళ ఆయనను వెంబడితరు వీరు దేవుని కొరకును గొర్రపిల్ల కొరకును దేవుడు తండ్రి బుర్రపిల్ల అంటే ఏసుప్రభ బొర్రపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు ఆయన ఎరిగి ఆయన ఆజ్ఞులు కై వాడు అబద్ధిపుడు పాపంలో ఉండి పాపం లేదు అని చెప్పేవాడు అపద్ధికుడు సహోదరిని ప్రేమించని ప్రతివాడు నీతిని జరిగించని ప్రతివాడు అపద్ధికుడు ఆయన సహవాసంలో ఉండి కూడా చీకటిలో నడిచేవాళ్ళు అపద్ధికుడు ఈరోజు అలాంటి అబద్ధము నీలో నాలో మనలో ఉందేమో నీ నోటిలో ఉందేమో నువ్వు చీకటిలో ఉండి కూడా నేను వెలుగులాగా ఉన్నా నాలో పాపం కూడా నేను పరిశుద్ధుడని నాలో చెడుతన కూడా నేను మంచివాడని నటన లోకపు నటన గతించిపోబోతుంది ఇది నటన ఈ నటన నుంచి ఈ జనులు బయటకు రావాలా ఈ రోజు నువ్వు నేను అలా ఉంటే మనం బయటకు రావాలా యదార్థముగా ఉండేవారే దేవుణ్ణి ఆరాధించేవారని చెప్పి యదార్దముగా ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు తప్ప దేవుని సన్నిధిలో ఉండి నువ్వు పాట పాడినంత మాత్రానో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు వాక్యం చెప్పినంత మాత్రానో నువ్వు యథార్థవంతుడు అంటే సమస్తము యసుప్రభు కన్నులకు తేటగా కనబడతాయి కాబట్టి వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు వీరు అన్నిందులు కాబట్టి దేవుడు ఈరోజు మనలో ఉందేమో నీలో ఏం నింది ఉందేమో పలాని చెడు కార్యం నీలో ఉందేమో ప్రతి చెడు తలంపు నీలో ఉందేమో పలానా చెడు ఆలోచన నీలో ఉందేమో పలానా విషపు చూపు విషపు భావం మీరు హృదయంలో ఉందేమో పలాని వ్యక్తి మీద పలాని వారి మీద ఇది మంచిది కాదు సౌలుకి దావిది మీద ఉంది తన కన్నా ఇతన్ని పొగిడినరని అప్పటి నుంచి విషపు చూపి తనను చంపడానికి చూసి కయ్యను అర్పణ కన్నా ఏ అర్పణ అంగీకరిస్తే కయ్యును ఏ చంపేసి ఏసేపుకు వచ్చిన కలను తన సహోదరులు తన తండ్రి ఏసేపును ప్రేమించిండని తన మీద పగబట్టి చంపేడానికి చూసింది ఈరోజు అలాంటి హృదయము అలాంటి మనస్తత్వము అలాంటి ప్రవర్తన అలాంటి ఆలోచనలు తలంపులు ఈరోజు మనలో ఉంటే ప్రభు ఎదుట హృదయపూర్వకంగా నిజం పలకండి అంతే తప్ప మన నమ్మకాన్ని బట్టో మన విశ్వాసాన్ని బట్టో మన ప్రార్థన బట్టో మనం చేసే పరిచర్యను బట్టి కాదు దేవుని ప్రకారంగా ఉండే విధానాన్ని బట్టి దేవన్నాలో ఇది లేదు ప్రభా నన్ను క్షమించయ్యా ఈ పాపము నాలో ఉంది ఈ చెడు ఆలోచన నాలో ఉంది ఈ చెడు తలంపులు నాలో ఉన్నాయి ప్రభా నా పాపాల నుండి నన్ను క్షమించయ్యా నా అపరాధాలు క్షమించయ్యా నాయన నాకు మారు మనసు దయచేయి ప్రభా నాలో వెలుగు ఫలము దయచేయి అకు ఆత్మ ఫలాలు దయచేయి తండ్రి నాకు పరిశుద్ధత కలిగే ఫలము దయచేయగా అని హృదయపూర్వకంగా విన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన స్వరం విన్న ఎవరైనా కానీ మీ హృదయాలు దేవుని తట్టు తిప్పండి మీ మనసు దేవుని వైపు మళ్లించండి మీ దృష్టి దేవుని వైపు మళ్లించండి ఆయన స్వరం మీద మాత్రం మీ శ్రద్ధ పెట్టి అది గ్రహించి ఈరోజు మిమ్మల్ని మీరు గ్రహించుకోండి ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీ హృదయాల్లోకి వెళ్ళి చూడండి మీ తలంపుల్లోకి వెళ్ళి చూడండి అక్కడ ఉంటుంది అన్నాడు ఏసుపురం చెడుతాం వాళ్ళ ఊహ వాళ్ళ చెడ్డదని అక్కడ చెప్పింది పైన చెప్పలా లోపల చూసిండు దేవుడు పైనన్న వాటిని చూసేది లోకం హృదయంలో ఉండేది చేసేది దేవుడు కాబట్టి ఈరోజు నన్ను చూడు ప్రభా నన్ను పరిశీలించు ప్రభా అంతరేంద్రంలోకి వెళ్ళి దేవా నన్ను శోధించాయ్యా ఎక్కడ నీలో తప్పిపోతున్నాను ఏ విషయంలో నీకు తప్పిపోతున్నాను ఏ విషయంలో ప్రభా నా జీవితం నీకు అంగీకారంగా లేదు ప్రభా ఈ రోజు నన్ను నన్ను పరిశీలించాయా నాకు చూపించాయా నాలో వెతుకుదేవా ఆ దినం వెతికినప్పుడు దొరకపోతే నరికించేదానికన్నా ఈ రోజు మనసు దేవుని వైపు తిప్పుకొని మన హృదయం దేవుని మీద తిప్పుకుంటే ఈ రోజు గ్రహించుకుంటే మన సన్నిధిలో దేవుని ఎదుటో ఒప్పుకుంటే ఈ రోజు నీకు విడుదల వస్తాయి నీ బంధకాల నుంచి నీకు విడుదల వస్తుంది ఇంతకాలం ఏ దురాశకి దురాలోచనలకి ఏ పాపానికి నువ్వు లోబడినవో లోబివైనవో దాని కాడి నుండి ఈరోజు నీకు విడుదల ఏ మోసకరమైన వాటిలో నువ్వు ఉన్నవో ఈరోజు వాటి నుంచి నీకు విడుదల కాబట్టి దేవుని సన్నిధిలో మనం మనం హృదయపూర్వకంగా దేవుని నొప్పుకోవాలా హృదయపూర్వకంగా మనం నోటితో దేవునితో ప్రార్థించాలా ఎవరు నిర్లక్ష్య ఒక దినం మీ నిర్లక్ష్యానికి తగిన మూల్యం మనం చెల్లించుకుంటాం ఇది దేవుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి విని గ్రహించుకోకపోతే నీ జీవితం మరలా అర్థంలో చూసుకున్నట్టే ఉంటది నీలో మార్పు ఉండదు మారు ఫలం నీలో ఉండదు కాబట్టి దేవుణ్ణి అడగండి హృదయపూర్వకంగా ఒక్క నిమిషం మనల్ని మనం పరిశీలించుకుందాం మనల్ని మన అంతరంగంలో ఉండి ప్రార్థించుకున్న తర్వాతనే ముగింపు ప్రార్థన చేసి ఈ వాఖ్యానికులు కాబట్టి మనం హృదయం ఇప్పి దేవా నన్ను ముద్రించుకో ప్రభ నాల ఇవి ఉన్నాయి ప్రాభ ఇటు నేను విడిచిపెడతాను ఇవి నాలో ఉన్నాయి ప్రభ ఇక నేను దానికి దాసుడును కాను ప్రాభ అన్న తీర్మానం అన్న సిద్ధపాటు అన్న యొక్క దేవునితో వడంబడిక ఈరోజు మన జీవితాలు మారుస్తుంది ఈరోజు ఇక మీదట మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది చూడండి మనం దేవునికి అంగీకారంగా మారుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ హృదయపూర్వకంగా ప్రార్థన ఎంతో సమయం ఈ లోకంలో మనం వృధా చేస్తున్నాం నేను ఈ రీతిగా నిలబడి మాట్లాడతానని నాకు కూడా తెలియదు పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడే మన చేత మన పాపాలు ఒప్పించేవాడే పరిశుద్ధాత్మ దేవుడే మన బలహీనతలు చూపి సరిచేసేవాడు కాబట్టి దేవుణ్ణి మనం నిర్లక్ష్య దేవుని వద్దకు వచ్చిన మనము దేవుని ప్రకారంగా ఉండడానికి మనం ప్రయాసపడాలి కాబట్టి నీలో ఏమైనా ఉంటే ప్రభా తీసివేయమని దేవుణ్ణడు తండ్రి నాలో నీ దృష్టికి నీచమైన కార్యాలుంటే తీసివేయి నీ దృష్టికి నాలో అసహ్యమైన కారాలు ఉంటే తీసివేయి ప్రభ నా జీవితం ఈ రోజు నీకు అంగీకారంగా లేకపోతే నీ చేతిలో నేను విరగొట్టబడకపోతే నలగొట్టబడకపోతే నా జీవితాన్ని మార్చాయా నన్ను మార్చు ప్రభా అని మనం ప్రార్థన చేస్తున్నాము పరిశుద్ధుడి అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా పరిశుద్ధాత్మ దేవా తండ్రి ఇంతవరకు తండ్రి నా స్థానంలో నువ్వు ఉండి నీ స్వరం ద్వారా దేవ మాతో మాట్లాడినా అవును ప్రభ పాపులమే తండ్రి తండ్రి మహదయం చెడుతనంతో ఉన్నదే ప్రభ తండ్రి ఒకప్పుడు తండ్రి మేము వెనుకకు ఉన్న వాళ్ళమే అంధకారంలో కానీ రక్షణ పొందినాక కూడా అలాంటి జీవితం మాలా ఉంటే తీసివేయి నైనా నవీన స్వభావము నీతియుదార్థమైన భక్తి అన్నావు ప్రభా క్రీస్తులతో లేపబడిన వాళ్ళమైతే పైనున్న వాటిని వెతకమన్నావు కాబట్టి భూమి మీద ఉన్న మీ అవయవాలు జారత్వం లోపత్వం ధనాపేక్ష విగ్రాధన వీటిని చంపివేయమన్న అవుతండి శరీరానుసారమైన మనసు మళ్ళీ ఉండొద్దన్ను కాబట్టి పరిశుద్ధత కలిగి మమ్మల్ని ఉండమన్ను నీకు దాసులుగా మమ్మల్ని మీకు మా శరీరాలను మమ్మల్ని అప్పగించుకోమన్నావు ఇటు సేవ మీకు యుక్తమైనదన్నవు ప్రభావ కాబట్టి ఏ వాక్యంలో తప్పిపోతున్నామో ఏ విషయంలో తప్పిపోతున్నామో తండ్రి ప్రభా ఆ విషయాన్ని బట్టి దేవా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం మా అతిక్రమాలను బట్టి దేవా ఒప్పుకుంటున్నాం మా పాపములను బట్టి ఒప్పుకుంటున్నాం మా వ్యసనములను బట్టి ఒప్పుకుంటున్నాం మా దోషములను బట్టి ఒప్పుకుంటున్నాం నీ మాట వినక నీ మీద తిరుగుబాటును బట్టి మేము ఒప్పుకుంటున్నాం ఏహమైన వాటి అన్నిటిని బట్టి నీ దృష్టికి నీచమైన వాటిని బట్టి అసహ్యమైన వాటిని బట్టి చెడు కార్యాలను బట్టి చెడు తలంపులను బట్టి దేవా ఈ రోజు మన హృదయపూర్వకంగా తండ్రి నిజం పలికి మేము ఒప్పుకుంటున్నాం దేవా మమ్మల్ని క్షమించమని మమ్మల్ని దేవా మీరు కొనుక్కోమని ముద్రించుకోమని అలా నీ రాజ్యంలో తండ్రి మీతో పాటు మేము సదాకాలం యువేగములు ఉండలాగినా సహాయపడమని తండ్రి ఏసు క్రీస్తు నామంలో దేవ నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లాడక అందరికీ ప్రైజ్ లోదర్వాదం అదే బ్రదర్ ఆశీర్వాదం కోసమే నా దాంట్లో ఎవరు మన ప్రవని శ్రీక్రీస్తు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరు వచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిస్థితులకు తోడగి ఉంటున్నా కాక ఆమె ప్రైజ్లాడక్క అందరికీ